తండ్రి ఈసుప్రభానికి వంద నాలుగు రోజా పరుశుధాన్ని తీస్తూతం తండ్రి నా ప్రభ ఇక్కడ మేము కూడుకున్నాం ప్రభ మా ప్రతి ప్రార్థనలో జవాబుదాయి చేయండి భాగ్యం దారు మాట్లాడి నా ప్రభానికి వంద నాలుగు రోజేసుప్రభాన్ని దీవనలు ఆశీర్వాద చేత ప్రతి బిడ నింపమని వేస్తున్నాం నడుస్తున్నాను తండ్రి అమీన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ కామలే సిస్టర్ ప్రేసలు ఒక పాట పాడతారా ేహోణీకృపాతిశయ మును నిత్యముకీర్తిం తు నిత్యముకీర్తి వాణీకృపాతిశయ మును నిత్యముకీర్తిం తు నిత్యముకీర్తింతు తరతరములకూనిత తెలియా పరచిదను తెలియా పరచిదను తరతరములకూ నీవి స్వాస్యత తిలియా పరచేదను తెలియా పరచిదను కలువరి సిలువారముతో నీ బంధన సిర పరచి కలువరి పాపముక్షంచే కలువరిశిలుచి పాపముక్షంచే ఏ హో వాణీ గృపాతిశయమును నిత్యముకీర్తించు నిత్యముకీర్తించు సయమును నిత్యము ేహోపతిశయ నిత్యము నిత్య ముకీర్తింతి ప్రతిశోధనపై విజయ మునీ జీయ మునీ జిద ప్రతిశోధనపై నీవు నాకు విజయము నీచెదవు విజయము నీచెదవు నన్ను విడిపించుటకు నీవు నమ్మదినవాడవు నమ్మదినవాడవు నన్ను విడిపించుటకు నీవు నమ్మదగినవాడవు నమ్మదగిన వడో వాణి క్రోపాతిశయమును నిత్యముఖీ తిను నిత్యముఖీ తిను ఏ వాణి క్రోపాతిశయమును నిత్యముఖీ సింతును నిత్యముఖీ సింతును నీదు వాచల్యాము నాపై నూతనముగనుడు నూతనముగనుడు నీదు వాచల్లాము నాపై నూతనముగనుడు నూతనముగనుడు ీ విశ్వాత గోపదై మారనిదయుండు మరనిదైయుండు ఈ దూ విశ్వాత గోపదై మారనిదైయుండు మరనిదైయుండు ఏ హో వా నీక్రోపతిశయమును నిత్యముకీర్తిన్ నీత్యము కీర్తి ఏ హో వాణి కృపతి సయమును నీత్యము కీర్తి నిత్యము కీర్తి నీ దూరా కడ వరకు నన్ను నిందారైతునిగా నిందారైతునిగా దూరా కడవరకు నన్ను నిందారయతునిగా నిందయునిగా నమ్మకమయ ప్రభువా నన్ను కాచేదవు నన్ను కాచేదవు నమ్మకమయ ప్రభువా నన్ను కాచెదవు నన్ను కాచి ఏణీక్రోపతిశయ మును నిత్యముకీర్తింతు నిత్యముకీర్తి వాణీక్రోపతిశయ మునుత్యముకీర్తిం నిత్యముకీర్తిం మంచీ పోరాటము పోరాడి జమును పొందేదను జయమును పొందేదను మంచి పోరాటము పోరాడి జయమును పొందేదను జయమును పొందేదను మహిమా మముని చెడు ప్రభునకు హల్లిలుయా పాడేదను హల్లియాడేదను మహిమాకుతముని చెడు ప్రభునకు హిలు పాడిదీలు పాడిదం ఏపతిశయమును నిత్యము కీర్తి నిత్యము కీర్తి ఏ వాణీకృపతిశయమును నిత్యము కీర్తి ప్రార్థన చేసి దేవుని వాక్యం చేస్తారు పరిశుద్ధులకు దేవా నీకు ఎంతో బంధాలు ప్రభావ నేనా నిరంతరం మీకు గొప్ప తండ్రి నీకేస్తుల స్వదరమైన ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో మమ్మల్ని ఈ కూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు నీకెంతో బంధాలు ప్రభావ అడుగడిగిన ప్రభా కృప ఇంకా విశ్వస్త ప్రభా మాకు అనుగ్రహించి అడుగడుగునైనా మీరు మాకు కాచి కాపాడి నీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్న నీకు ఎంతో బంధాలనే అయినా నీకెస్థ తుడి స్తోత్రం అయినా సమస్త ఘనత మహిమా ప్రభావం అర్పించుకున్న అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న అయినా ఈ రాతి మీ కృపా సింహాసనం ఆచరించడం మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మరేలాగా మీ పాదల సన్నికి వచ్చినమైనా మీరు మాతో మాట్లాడండి మీకు స్వరం వినాలా విని ప్రభావ దాని ప్రకారం నేను ప్రభు మా జీవితంలో దాని ప్రకారంగా మేము జీవించి మరి విశేషంగా అనేకులకు వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించాలని సహాయపడండి మీకు పరిశుధాత్మ నడిపించిన సమస్తం కొట్టి నా దేవ మీలు మాకు అనుకరించినైనాలో ప్రభావ మీకు అధికారంలో నిలవబడుతున్న సహాయపడండి ఆత్మ సహాయం మాకు అనుకరించండి పరిశుధాత్మ మా హృదయంలో మీరుండి మమ్మల్ని సత్యంలో నడిపించి మీరే మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాతిశాంత్రి ఆమె ఈరోజు మనము ధ్యానించే అంశం ఏంటంటే ఆత్మీయ దాహము నువ్వు దేవుని ఆత్మ పట్ల ఎలాంటి దాహం కలిగి ఉండాలా తర్వాత ఆ దాహాన్ని తీ తీర్చుకున్న నీవు ఆత్మను ఏ రీతిగా ఇతర జీవితాలలో ఆదరణ తీసుకొని రావాలా అనే విషయం గురించి మనం ధ్యానిస్తున్నాము కాబట్టి ఆత్మీయ దాహం అన్నప్పుడు దేవుని ఆత్మ కొరకు బైబుల్లో ఎంతో మందో ఆత్మ కొరకు ఎంతగానో తగ్గించిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకు దేవుడు ఆ ఆత్మను మనకు అనుగ్రహించడు అనే విషయాన్ని గురించి మనం ఈ రోజు కొంచెం దీర్ఘంగా మనం ధ్యానిస్తాము కాబట్టి మొట్టమొదట యోహన్స్ వార్త ఏడో అధ్యాయంలో ఏసు ఒక మాట చూసి ఆ వాక్యని మనం ధ్యానించిన తర్వాత ఇంకో కొన్ని మనం ధ్యానిస్తాము యోహన్స్ వార్త అధ్యాయము ముప్పై వచనంలో నేను చదువుతాను ఆ పండుగలు మహాదేనుమైన అంత దినమున ఏస్తు నిలిచి ఎవడైనా దప్పిక కొనిన నా ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకునే వాళ్ళను కాబట్టి ఆ పండుగలు ఉన్నప్పుడు ఏ పండుగ అన్నప్పుడు మాకు తెలుసు అది ఏ పండుగ అయితే ఆ పండుగ చివరి దినాన ఏసు ప్రభు కాబట్టి ఆయన కూడా అక్కడ పాలు పొందిండు అక్కడ ఉన్నారు కానీ అంతే దినండాన్నప్పుడు చివరి చివరిది లాస్ట్ డే లాస్ట్ డే రోజు నిలిచి ఎవరైనా దప్పిగొని ఎడల అంటే ఎవరన్నా దప్పిగుని వాళ్ళు ఉన్నారా చూడండి దేవుని వెంబడించే వాళ్ళు దేవుని కొరకు ఆశ కలిగే వాళ్ళు ఎంతోమంది ఆయన వెంబడిస్తూ ఉంటారు దేవుని పట్ల ఆసక్తి భక్తి ప్రేమ శ్రద్ధలు అన్నీ ఉంటాయి కానీ దేవుని ఆత్మ పట్ల దాహం కలిగిన వాళ్ళు ఉందరా అనేది చాలా తక్కువ ఎందుకంటే మనం సేవ చేస్తున్నాము సువార్త ప్రకటిస్తున్నాం అన్ని చేస్తున్నాం బానే ఉంది కానీ నీకు ఆత్మీయ దాహం ఆయన ఆత్మ పట్ల దాహం నీకు లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయం ఇక్కడ మనం చెప్పకూడదు అలాంటి ఆత్మీయ దాహం మీకు అది చాలా కష్టం అనిపిస్తుంది వాక్యం చెప్తుంటే ఎందుకంటే చూడండి సాధారణంగా మనం చూసినప్పుడు ఎన్నో ప్రాంతాలకు మనం వెళ్తా ఉంటాం ఎన్నో దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం కానీ నేను చూసిన కాడికి ఎవరిలో అలాంటి దాహం ఉన్నట్టు కనిపించదు ఏదో ఆచారబద్ధంగా సేవ చేసుకుంటూ ఏదో చర్చ నడిపిస్తాను సంఘం నడిపిస్తాను చాలా మంది వస్తున్నారు వాళ్ళ సంఘం నిండిపోతుంది అన్ని చూస్తున్నారే కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మాభిషేకము కృపావరాలు అవన్నీ ఉన్నట్టు మనం ఎక్కడ కూడా చూడం చూడండి ఎందుకంటే అలాంటి కోరిక కూడా అలాంటి తలం కూడా వాళ్ళకి రాకపోతే ఏ రీతిగా ఈ యొక్క విషయాలు మనుషులు గ్రహించగలరు ఏ రీతిగా వాళ్ళని ప్రభులు నడిపించగలవు తర్వాత వాళ్ళు ఏ రీతిగా శివకులంగా మనం తయారు చేయగలం ఇలాంటి విషయాలు ఆత్మీయమైన విషయాల్లో దేవుడు మన ఈ లోకంలో మనం ప్రభుత్నప్పుడు బోధించినప్పుడు ఎందుకు ఈరోజు అవన్నీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి దేవుని సేవ చేస్తామని చెప్పుకున్నారు ఇంతగా బిజీ వర్క్ ఉన్న ఎంతగా ఉన్నా కానీ పోతేనే ఉంటాం కానీ ఏం అనేది ఈరోజు నాకు ఒకవేళ దాహం నీకు కలిగి ఉండవా ఒకవేళ నీకు అలాంటి దాహం కళ్ళు ఉంది నువ్వు నువ్వు ఆ యొక్క అభిషేకం నువ్వు ఎట్లా నువ్వు దాన్ని నిర్వర్తించుకో లేకపోతే ఒకవేళ నీకు అలాంటి దాహం నీకు ఇంకా కలగకపోతే ఈ రోజు నువ్వు దాన్ని ఆసి ఆసించి ఆసక్తి చూపిస్తే అలాంటి ఆత్మ దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు నీ సేవ మరి విశేషంగా ఉంటుంది చూడండి అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు ఎవడన్నా దప్పిగా ఈ రోజు దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడు చూడండి ఎవరికన్నా ఆత్మ దాహం ఉందా అనే విషయం చెప్తుండడు అక్కడ అయితే ఏసు ప్రభు ఒక విషయం శిశువుతో మాట్లాడుతున్న బిగ్గురుగా చెప్తున్నా అంటే చాలా గట్టిగా చెప్తున్నా అది చెప్తున్నాడు అక్కడ తన ఎందు విశ్వాసం ఉంచి వారు పందోభావ ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పాను కాబట్టి దేవుని అభిషేకము తన ఎందు ఉన్నవాలు వాళ్ళు విశ్వాసం ఉన్న వాళ్ళందరూ పొందోభవ ఆత్మను గుర్చి మాట చెప్తాను అంటే ఇక పొందబోతుంది త్వరలో దేవుని ఆత్మ వాళ్ళ మీదకి రాబోతుంది త్వరలో కాబట్టి ఎవరికన్నా అలాంటి దాహం ఉందా అంటే ఏసు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు శిష్యులు ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి క్షణము ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళు చెప్పిన ప్రతి మాట వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి ఎంతగానో ఆశక్తి కలిగింది చివరికి వచ్చే వరకు ఆయన ఆహ్లోనం కాకముందు పైన మంది శిష్యులు ఉంటారు చాలా మంది అక్కడ శిష్యులు ఉంటారు అక్కడ వాళ్ళందరూ నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఆదరణకర్త మీ దగ్గర కాబట్టి నేను వెళ్ళి అతను పంపిస్తా కాబట్టి దేవుడు తండ్రి ఇచ్చిన వాగ్దం పొంది ఈ ఈ యొక్క ఆయన కుమ్మరించి అని పేతుడు అపోస్తల కార్యంలో జ్ఞాపకం చేస్తూ కాబట్టి ఈ అభిషేకము అనేది నీకు లేకపోతే ఏ రీతిగా కూడా ప్రభును మయం పరచలేవు ఆ అభిషేకము ఎట్లా ఉండాలా అనేది మనం ధ్యానిస్తాం ఆ రీతిగా ఉంటేనే సమస్త జనులు వాళ్ళు ఎందుకంటే ఈ లోకమంతా శపితమైంది చూడండి జీవజలం కాదు ఈ లోక కలుషితమైంది శపితమైన జలం మనుషులు విష జలాన్ని త్రాగుతున్నారు మనం చూస్తాం ఆ స్త్రీ ఆ కక్కిన జలాన్ని తాగింది కాబట్టి అది విష జలం తాగి మత్తులగా ఉంది కానీ అది మంచి జలంగా మారాలంటే ఏం జల ఏసు ప్రభు కానాని విందులో ఆ పెళ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చిండు చూడండి కాబట్టి నీళ్లు అవి నీళ్లుగానే ఉన్నాయి కాబట్టి అది సంపూర్ణమైన సత్యంగా మార్చబడాలా ఈ రోజు వాక్యాలు ఉన్నాయి ఇంకొక ఈ లోకంలో ఎంతో వాక్యాలు చెప్తున్నారు కాబట్టి అది సత్యంగా మారాలంటే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారాలంటే ఏసు ప్రభు చేసి అక్కడ జనులంతరం మత్తులైనరు జబ్బు రసం మొదట మంచి ద్రాక్షరసమే పోసిండ్రు మంచిని ఇచ్చిండ్రు చివరికి ఏమైంది మత్తులు ఉన్నప్పుడు జబ్బు రసం పోసి మనుషుల్ని ఇంకా మత్తులోకి తీసుకొని వాళ్ళు ఇంకా అది మంచి ద్రాక్షరసమే అనుకొని వాళ్ళు ఇంకా మోసపోయే స్థితిలో ఉన్నారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఈరోజు కాబట్టి ఏసు ప్రభు ఆ నీళ్లను తీసుకొచ్చి ఆరు రాతి బాణాలను పెట్టి ఆయన ప్రార్థించినప్పుడు అది మంచి నీళ్ళు అది అది మంచి ద్రాక్షరసంగా మారినప్పుడు ఆ విందు ప్రాధాన్యం ఎంతగానో మెచ్చుకుంటాడు కాబట్టి ఆత్మీయ సత్యం ఏంటంటే ఈలో నీలోన్న నీరు సత్యంగా మారాలా ఈ లోకం ఉన్న అంటే అది సత్యం ఎప్పుడు మారుతుందంటే నువ్వు దాన్ని మార్చుకోవాలి ఆ రీతి చూడండి ఆ రీతిగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన పొందబో ఆత్మ గురించి ఆయన మాట చెప్తా ఉన్నాడు కాబట్టి పరిశుధాత్మ అభిషేకం అనేది చాలా ముఖ్యమైనది సేవ జీవితంలో అనే విషయం మనం చూస్తాం కాబట్టి ఈ ఆసక్తి మనకి లేకపోతే ఈరోజు ఆయన ఆయన అభిషేకం నువ్వు పొందకపోతే ఏ రీతి కూడా మనం మనుషులకు ఉపశమనం మనకి కల్పించలేము కాబట్టి ఈ దాహం కలిగిన ఒక వ్యక్తిని మనం చూస్తాం రెండు రాజు గమ్మంలో ఎలిషా ఏలి గురించి తెలుసు ఎలిషా ఏల గురించి తెలుసు అయితే ఎలిషా రెండు రాజు దమ్మం యహోగాలి చెప్పే ఏలియాను ఆకాశంలో ఆహరణము చేయ చేయింపు పోలమున ఏలియాను ఎలిషాయుడి కిల్గాలు నుండి దాయచేరుచుండగా కాబట్టి ఇదంతా మీకు తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ బయలుదేరిండు ఆయన ఇంకా అహరోణం కాకూడదు అంటే ఆయన ఇక్కడి నుంచి వేరే వేరే ప్రదేశానికి వెళ్ళబోతున్నాడు ఏలియా వేరే ప్రాంతానికి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంతకాలం ఏలియా దగ్గర ఎలీష ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు తర్వాత నా గురువుని దేవుడు తీసుకొని అంటే ఆయన ఇంకా మొత్తానికి తీసేస్తాడు అనుకున్నాడు ఆయన కానీ ఎలీషా ఏలియా బోత్యంగానే ఎలీష తయారు కాబట్టి ఏలియా ఇంకొక ప్రాంతానికి ఆయన అహరోణం కావాల్సిందే దక్షిణ దిక్కు పోయి అజ్జాయర్ పట్టాభిషేకం చేయాలా తర్వాత కొంతమంది అభిషేకించాలా రాజుల్ని తర్వాత ఆయన కాలం ముగించుకుంటాడు కాబట్టి ఏలి అక్కడి నుంచి నడిపించాలా అయితే ఎలిష ఏలైన అంటిపెట్టుకున్నాడు ఏలియని అంటిపెట్టుకున్నాడు అలాంటి ఆత్మీయ దాహము కలిగి చూడండి ఎలిష అభిషేకం ఎంతగా దప్పికలిగొనడు చూడండి నిజంగా ఎవరు సహించలే ఈ లోకంలో ఇంకా దేనిక దేనికంటే ఎక్కువ మనం అతన్ని ఏం కోరుకుంటాం చెప్పండి ఈ చూడండి కాబట్టి ఈ విషయంలో ఏలియా అతను ఎలా పరీక్షించిండు కాబట్టి ఆయన పరీక్షించిండు అంత ఈజీగా అతను కాలే ఎన్నోనే చెప్పిండు అక్కడ చదివితే మనం కనిపిస్తుంది అక్కడ చాలా చెప్పిండు ఆయన కాబట్టి పరీక్షిస్తూ ఉన్నాడు ఆయన పరీక్షిస్తున్నాడు కానీ అతను మటుకు ఇచ్చిపెట్టలే ఉండేంత వరకు కాబట్టి ఈ అభిషేకం కొరకు దేవుడు అంత ఆసక్తి ఉండాలని దేవుడు పరీక్ష నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంటాడు లైట్ తీసుకుంటే ఆయన కూడా ఏం చేయలేడు కానీ ఇక్కడ ఈయన లైట్ తీసుకోలేడు ఈయన ఇక్కడి నుంచి వెళ్ళక మునుపు ఈ అభిషేకం నేను తీసేసుకోవాలి ఇతను ఇతను ఇతని దగ్గర నేర్చుకునే దాన్ని నేను పొందుకోవాలని అంత ఎంతగానే అతను ఆసక్తి కలిగింది కాబట్టి అతను పోక నేను తీసుకోవాలని అందుకే అతను అంటాడు నీ కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి మంది చెప్పుకుంటాడు అది పొందుకునేంత వరకు అతను విడిచిపెట్టలే అంటే ఆత్మీయ దశలో మనం ఏ రీతిగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం అభిషేకించేవాడు దేవుడు కదా కాబట్టి ఎందుకు ఆ రీతి ఆత్మ అభిషేకం ఇచ్చేవాడు దేవుడే అంటే ఏలియాకి ఎవరు ఇచ్చేను దేవుడే అభిషేకించాడు కాబట్టి ఏలియా నుంచి ఏలిషాకు పోవాలా అంటే ఒకరి ఒక దశ నుంచి ఒకరికి పోవాలా అనేది అది ఎట్లా పోవాలనేది ఇక్కడ మనం అర్థం చేసి ఒక మాదిరి ద్వీపులో అక్కడ తర్వాత ఆయన పొందుకున్నాడు చూడండి ఎంతగానో అతను పొందుకున్నాడు ఎంతగా ప్రయాసాహం కలిగి ఉన్నాడు అయితే చూడండి ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా అర్థం చేస్తాం ఒకవేళ నువ్వు దేవుని అభిషేకాన్ని పొందుకున్నవాడు అంతే పొందుకున్న దానం అంతే మనం ఏ రీతిగా ఉండాలా అది పోగొట్టుకునే వారిలాగా ఉండొద్దు మనం అభిషేకం పొందినలా పొందితే ఏదైనా సరే అది పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త చాలా ముఖ్యం లేకపోతే ఏమవుతుంది పోగొట్టుకునే అవకాశం కూడా మనం దయలేని విమర్శలు చేసి హద్దులు దాటి సంభాషణతో పాల్గొంటే చూడండి అభిషేకం నీ నోటి ప్రవర్తన సరిగ్గా ఉండాలా ఇతరులతో నువ్వు మాట్లాడే సంభాషణ సరిగ్గా ఉండాలా ఇతరు మీద దయని కలగాల వాలి విమర్శించే వాళ్ళలాగా ఉండొద్దు నీ సంభాషణలో కానీ నీ తలంపుల్లో కానీ దేని విషయంలో ఎలాంటి హృదయంలో నీ ఎలాంటి గర్వం నీలో రావద్దు లేకుంటే దేవుని ఆత్మ నీలో ఉండదు నాకు అభిషేకం ఉందని చెప్పుకొని చెప్పుకునేది కాదు కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా జీవించాలనే విషయం చెప్తున్నావు లేకుంటే దేవుని తీసేస్తారు ఈ లోకంలో కాబట్టి ప్రతి క్షణం మనం ఎంత జాగ్రత్తగా జీవించాలా అనే విషయము ప్రభు మనం చెప్తుంది ఎలాంటి గర్వం నీలో ఉండొద్దు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాల అందుకే పౌలు ఆయన అట్టడు నేను ఇతరులకు ప్రకటించి నేను ఎక్కడ భ్రష్టనైపోతానని నా శరీరాన్ని అవయవంలో నల్లగొట్టుకుంటానని అపోస్తున్న పౌలు మొదటి కొరిందలు రాసిన పత్రిక తొమ్మిది వందల తొమ్మిది చూడండి ఈయన ఎంత గొప్ప సేవ చేసిండు ఎన్నో సంఘాలు స్థాపించుండు ఎన్నో అద్భుతాలు చేసి దేవుని చేత బలంగా వాడబడినవాడు కానీ ప్రతి ఆయన జాగ్రత్తగా జీవించాడు తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు బహు జాగ్రత్తగా జీవించిన వాడు పౌలు చూడండి కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా ఒకవేళ ఈ ఆయన ఆత్మ అభిషేకం అనేది ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా జీవించాలా ఒకవేళ నీకు ఆ అభిషేకం ఇంకా ఆత్మలో పొందుకోపోతే ఆత్మ కొరికి ఎంత దాహం కలిగి ఎవరైనా నువ్వు దప్పికనుంటే నా చూడండి వాడి కడుపు నుంచి జీవజలనదులు పుర్లీ పారును దేవుని ఆత్మ అంటే సత్యము సత్యము నీళ్ళ నుంచి బయలుదేరాలా అది అది ఏరులై పారాలా సత్యం నీలోంచి ప్రవహించాలా ఏసు ప్రభు అంటాడు నేను సత్యం గురించి నేను సాక్షి ఇవ్వడానికి ఈ లోపం నేను పుట్టినానన్నాడు ఈ రోజు నువ్వు నేను పుట్టింది కూడా నిన్ను నన్ను అభిషేకించింది కూడా సత్యాన్ని ప్రకటించడానికి ఈ లోకంలో దేవుని సత్యము దేవుని వాక్యం తెలియకుండా అది ఎంతో మంది ఉన్నారు తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్నారు ఆ ఊర్లలో ప్రాంతాల్లో పోతే ఎంత భయంకరమైన పరిస్థితులు ఆరాధనలో సరైన క్రమం లేదు ఏ క్రమం సరిగా లేదు ఈ మనకి అవన్నీ రెండు వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తిరిగి మనం తెలుసు అవి రాయబడి తెలుసు కానీ మన చదువు చెప్పుకుంటూ పోతా అది అట్లా ఉంది ఇది ఇట్లా ఉందని చెప్తూనే ఉన్నాం కానీ ఆ వ్యవస్థను ఎట్లా మార్చాలా ప్రభువులకు ఎట్లా నడిపించాలనేది ప్రయాసం అన్నట్టు దానికి ఎంతగానో వెల కట్టాలా నీ వెల నువ్వు వెల చేయాలా దాని అది ఒక గొప్ప ఉద్దేశం దేవుడి అది గొప్ప ఉద్దేశం కాబట్టి ఈ లోకంలో ప్రేమించే వాళ్ళు చాలా కష్టం కదా తెలిసా కూడా దేవుని అభిషేకం పొందుకున్న తర్వాత ఎలిషా దగ్గర గెహాజీ ఉన్నాడు ఈ గెహాజీ ఎలిషా దగ్గర ఉన్నప్పుడు ఈ గెహాజీ ఎంత ఏరిత్తుకున్నారు ఆ జీవితం ఎలిషా జీవితం ఏరితుకుంది ఆయన బహుమానాలు ఇచ్చినప్పుడు వాటిని ఏది కూడా ఆశించలేదు ధనాన్ని ఆయన మోహించలేదు కానీ బైబుల్ ఎంతమంది ప్రవక్తలు విలవైన ప్రవక్త ధనానికి పడిపోయిన ప్రవక్తలు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో కూడా దేవుని బిడలు ధనానికి పని వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని అభిషేకం పొంది ధనం పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అభిషేకాన్ని వ్యర్థం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చూడండి అద్భుతాలు చేసిండ్రు ఎన్నో దాన దేవుడి వాళ్ళకి ఇచ్చిన కానీ ఎవరు కూడా తీసుకోలే ఎలిచే తీసుకోలే ఈ లోకం కొరకు డబ్బు కానీ ఏది కూడా ఎలిచే ఎలాంటి ఎలాంటి ప్రయాసం దాని పడి కాబట్టి దేవుని పరిచర్య వ్యక్తిగత లాభం తీసుకోలే కాబట్టి దేవుని పరిచర్యలు దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి ఏదైతే వ్యక్తి లాభం కొరకు మనం చూసుకెళ్ళం చాలా మంది అడిగిండ్రు మీకు డబ్బులు ఏసు ప్రభుత్వం దేవుని సేవ చేసి చాలా డబ్బు డబ్బులు బాగా వస్తాయి కదా ఇంతకన్నా ఇంకేం కావాలని నాకు అతను అన్నాడు నాతో నేను డబ్బులు కొరకు సేవ చేస్తలేం కొన్ని వాక్యాలు చూపించాం డబ్బులు కొరకు సేవ చేస్తలేం అంటే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళంతా సేవ చేస్తారంటే డబ్బులు కొరకు సేవ చేస్తారని అది ఒక ముద్ర లాగా అయిపోయింది అదొక వాడుక భాష లాగా అయిపోయింది ఎవరు బట్టినా కానీ చూడండి అంటే ఎట్లా ఉంది అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలా కాబట్టి మనం అట్లా ఉండొద్దు చూడండి ఇక్కడ రెండు క్యారెక్టర్స్ మనం చూస్తున్నాం ఎలీషా ఎలీషా గురించి తర్వాత గెహాజీ గురించి గజ గెహాజీ హృదయం ఎట్లుంది గెహాజీ చూడండి అతని పరిచయంలో పాల్పొందిండు ప్రభు యొక్క అతను పాలుపొందిండు కానీ గెహాజీ మరో ఆయన దృష్టి ఎట్లా ఈ లోకం ఉంది ధనం మీద ఉంది చూడండి అతని గుణగణాలు అతనికి రావాలా అంటే రాలేదు అతని దగ్గర ఉన్నగా రాలేదు కాబట్టి ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోవాలా ఎన్నోసార్లు మనం దేవుడితో మనం సాహసం చేసుకున్న ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉండగాలి కానీ ఎప్పుడు కూడా ఆయన ఆయన ఏ రీతిగా చెప్తుండో ఆయన ఆయనతో కలిగిన వాళ్ళు ఎట్లా ఉండాలనేది ఇక్కడ చూస్తుండే ఇక్కడ మంచి వాటితో సహ నీకు మంచి బుద్ధులే వస్తాయి దుష్ట సాంగ్యతో మంచి నడుతూ చెడుపున కాబట్టి నీ సహవాసము ఆత్మీయులతో నువ్వు సాహవసం నువ్వు ఎత్తుకోవాలా ఆత్మీయులు ఎక్కడున్నారో ఎవరు ఆత్మీయంగా ఉన్నారో వాళ్ళతో నువ్వు చేస్తే వాళ్ళ నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటూ కానీ ఇక్కడ రివర్స్ ఉంది ఎలిష ఏలియా గురించి ఎలిష నేర్చుకొని ఎంతగా పోల పాలు పొందుతుంది తర్వాత ఎలిషా పరిస్థితి ఏమీ లోకాన్ని మోహించిండు ధనాన్ని మోహి చూడండి అతను అనుకున్నాడు ఏలియాలో ఏలియా ఆత్మలో రెండు పాలు ఎలిష మీద పొందినప్పుడు ఏలియా పరిచయం ఎలిష కొనసాగించిండు యాజ్ అనుకున్నాడు ఏమనుకోండు నేను అభిషేకం పొందుకుంటాను తర్వాత ఈ లోకాన్ని కూడా ప్రేమిస్తాను ధనాన్ని కూడా సంపాదించుకున్నాను అనుకున్నాడు అది ముమ్మాటికి జరగదని అది చాలా మోసకరమైనది ఈరోజు లోకంలో అట్టలే కనిపిస్తున్నారు ఒక పక్క అందుకే ప్రోవాంట్టు మీరు దేవునికి దాసులుగా ఉండలేరు అన్నాడు ఉంటే ఒకవైపైను ఉండాలా కాబట్టి ఈరోజు అభిషేకింపబడ్డ వాళ్ళు కూడా ధన ధమ ధనయామోహంతో పడిపోయినారు చాలా మంది సేవకులు కాబట్టి వాళ్ళ అభిషేకం వేస్ట్ కాబట్టి దాన్ని త్యాగం చేసుకోగలవా దానికోసం వెల పెట్టాలా అతడు భౌతిక పరమే అంటే సంపదల కొరకు కూర్చుకోవడంతో పాటు అభిషేకం కూడా పొందొచ్చని ఆలోచించుకోండు యహాజీ అది పొరపాటు కదా చాలా మంది క్రైస్తులు అదే పొరపాటు చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు ఇది దేవుని వాక్యానికి విరుద్ధం కాబట్టి ఈ రోజు మనకు కావాల్సింది ఒక విజయవంతమైన శేషం దేవుని కొరకు రోషం కలిగి ఆయన అభిషేకం కొరకు ప్రాయస కలిగి ఆయన వారి వారి యొక్క ఆత్మ దాహము అనేకులకు నువ్వు దాహం తీర్చుకుంటాక అనేకులకు నువ్వు ఆ ఆత్మ దాహము నువ్వు తీర్చేవాడి లాగా ఉండాల ఈరోజు మన దేశంలో దేవుని ఆత్మతో అభిషేకింపబడాలని ఎంతోమంది అభిషేకం పొందిన వాళ్ళు ఈ లోకంలో కాబట్టి ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకా పొందిన వాళ్ళకు తెలియదు పరిశుదాత్మ అంటే తెలియని వాళ్ళు కూడా కొన్ని సంఘాలు అంటే వాళ్ళకి తెలియదు చూడండి కాబట్టి అందుకే మనం ఎక్కడ పోయినా ఇవన్నీ రివీల్ చేస్తూ ఉంటాం మనకి ఏవైతే దేవుడు బయలుపరిచిండో అవన్నీ ప్రకటిస్తూ ఉంటాం జాగ్రత్తగా వాళ్ళ స్థితి విధానం చేసి అది ఏ స్థితిలో ఉంది పాలుదాగే స్థితిలో ఉందా బలమైన ఆహారం దిగిన స్థితిలో దేవుడు ఖచ్చితంగా తప్పక బయలుపరుస్తాడు ప్రభా ఈ సంఘానికి ఏ రీతిగా మీరు మాట్లాడుకున్నారు ప్రభావ మీరు మాట్లాడే ప్రభావ ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు ఆ విధంగా నేను మాట్లాడుతూ ఉంటాను ఎంతో మంది స్పందించడం నేను తీర్మానించుకున్నాం దేవుని సేవ చేస్తారంట ముప్పై సంవత్సరాలని మీరు రక్షణ పొంది ముప్పై సంవత్సరాల నుంచి మేము నటిస్తున్నాము ఎప్పుడు ఇలాంటి ఆసక్తి లేదు దేవుని సేవ ఇట్లా చేయాలా అనేది ఎన్నో విషయాలు వాళ్ళకు బయలుపరచబడ్డప్పుడు ఎంతో మంది తీర్మానించుకొని చూడండి ప్రభుకు నిలబడ్డ వాళ్ళు ఎన్నో సంఘాలలో కాబట్టి అలాంటి సేవా పరిచర్లో మనం ఉండాలని ప్రభు ఎంతగానో ఆశపడతాడు అలాంటి సేవకులు అవసరం ఈ లోకంలో పశుధాత్మ శక్తితో నింపబడిన వాళ్ళు చెల్లించిన వేలకు చెల్లించే వాళ్ళు వెల చెల్లించే వాళ్ళు నీ జీవితమే ఒక వేళలాగా పెట్టాలా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని వెలలాగా పెట్టి చెల్లించి మనం రక్షించుకున్నాడు కాబట్టి నా జీవితాలు కూడా సంపూర్ణంగా మన త్యాగం చేసుకొని ప్రభు కొరకు ఉండాల అలాంటి శేషం కొరకు ఆయన ఈ లోకంలో చూస్తున్నాడు ఎవరు ఆ రీతిగా ముందుకొస్తారని చీకటి శక్తుల నుంచి ఈ లోకమైన మరణంలో నుంచి భయంకరమైన శక్తులు దుష్ట శక్తుల నుంచి మనుషులను విడిపించగల విజయవంతమైన శేషం కొరకు ఎవరు విజ విజయం పొంది వాళ్ళని బయట తీసుకురాగలరు అలాంటి గొప్ప సేవకుల కొరకు దేవుడు చూస్తాడు ఈ లోకంలో ఆయన యేసుక్రీస్తు నామాన్ని ఇచ్చింది మనకు ఆ నామంలో ఎలాంటి దుష్ట శక్తులు కూడా అవి కనుక ఏషాయ గ్రంథము ఆ ఈ రోజు దుష్టుని కాడి వారి మీద మోపబడింది నువ్వు ఆ కాడిని కొట్టాలి దేవుడు నీకు అధికారం ఇచ్చింది ఏషయ గ్రంథం పదహైదు ఇరవై ఏడో వచ్చినంలో దేవుడు ఒక ఒక మాట మన జ్ఞాపం చేస్తుంది విషయగంధం పదవ గణ ఇరవై ఏడవ విషయంలో ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని గుసివేయబడను నీ మెడ మీద నుండి అతని కాడు ఎరగొట్టబడదు కాబట్టి ఈరోజు వాళ్ళ భుజముల మీద భారం ఉంది వాళ్ళ వాళ్ళ మెడ మీద ఖాడి ఉంది సైతాను కాడి వాళ్ళు మోస్తున్నారు సైతాన్ కాడి ఇది బహు కష్టంగా ఉంటుంది కదా సైతాన్ కాడు మీద ఎంతో భయంకరమైన కాలంలో మనం కాబట్టి ఎందుకు ఈసు ప్రభు ఈ మాట చెప్పిండు అన్నప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నా ఎందుకు విశ్వాసం వాడు లేఖను చెప్పుకుంటూ వాడు కడుపు నుంచి జీవజలండి పొర్లి పారును అన్నప్పుడు ఎక్కడ వారి ఎక్కడ ఎందుకు పారాలా నీలో నుంచి నీలో ఉన్న అభిషేకము అనే విషయము అవి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఒకసారి ఏహెచ్కేల గ్రంథము నలభై ఏడో చూడండి ఒకసారి ప్రవర్తక ఉండే దేవుడు మాట్లాడుతుంది ఏహెచ్కే గ్రంథము నలభై అధ్యాయం ఏం వచ్చిన నుంచి కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం దేవుడు ఎందుకు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నలభై ఏడో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఇది మందిరం సంబంధించిన బోధ కాబట్టి ప్రవర్తక దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి అప్పుడు ఆయన నాతో ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ నీళ్లు ఉబుకి తూర్పుగానున్న ప్రదేశంలో పారి అరాబాలోనికి ఇది సముద్రంలో పడును కాబట్టి తూర్పు తూర్పు నుంచి అంటే మందిరపు గుమ్మం మొదటి వచ్చినా చూస్తే అతడు మందిరపు గుమ్మను నన్ను తోడుకొని పోయి మందిరము తూర్పు ముఖంగా ఉండేను నేను చూడగా మందిరపు గడప కిందల నుండి నీళ్లు ఉకి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠము దక్షిణముగా మందిరపు కుడి కింద నుండి పారుచుండేను కాబట్టి ఇవన్నీ ఆయన ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి ఏదైతే మందిరం ఉన్నప్పుడు ఆత్మీయ దేవుని మందిరం అంటే సంఘానికి సాదృశ్యం కాబట్టి సంఘముల నుంచి నడపల నుంచి ప్రవహించాలా సత్యము ప్రవహించాలా అనే విషయము అక్కడ మనం జ్ఞాపకం చేస్తుంది పిమ్మట ఆయన దక్షిణ ఉత్తరపు గుమ్మనకు నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోదాయని బయట గుమ్మనకు తీసుకొని వచ్చాను నేను చూడగా అచ్చట గుమ్మ కుడిపక్కలను నీళ్లు ఉబ్బుకి పారిచుండేను ఆ మనుషుడు కొలనూలు చేత మార్గములను నన్ను నడిపితు ఇంకా నీళ్ళ కూడా నన్ను నడిపింపగా నీళ్లు మొలవుతుండే ఆయన ఇంకన వెయ్యి మూల కోనబే ఈ వచ్చిన నది ఆయ అప్పుడు ఆయన ఇక్కడ నడుపుతుందా నువ్వు దూచింది కదా చెప్పి నలు తోడుకొని విస్తారముగా ఉండేది కాబట్టి ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు అందుకు ఆయన తన పాదాల దగ్గర కాలు చీల అంటే కాలు కింద పాదాల దగ్గరకు వచ్చే నీళ్ళు ఆ నీళ్లు ఉబుకి ఉబికి ఉబ్బికి మొత్తం ఆయన ఇండిపోయిన మొత్తం నిండిపోయి ఒక నదిలాగా తయారైపోయింది అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తాడు అవి ఎందుకు దేవుడు ఆ రీతి ఉందంటే అంటే దేవుని మందిరం గడప కిందల నుంచి అంటే సత్యము ఆ రీతిగా ప్రవహిస్తలేదు కాబట్టి ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు ఇదంతా ఆత్మ అభిషేకాన్ని సత్యానికి సాధించం సత్యము ప్రవహించాలా అనే విషయము అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అప్పుడు ఆయన ఎనిమిదో అవసరంలో చూస్తున్నాం మనం అప్పుడు ఆయన నా తిట్లో నేను ఈ నది ఊపికి తూర్పుగానున్న దేశమునకు పారి అరాబులోనికి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు కాబట్టి సముద్రంలో కలవా ఈ నది పోయి సముద్రంలో కలవ ప్రతి సముద్రంలో కలుస్తాయి ప్రతి నది సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఈ నది సముద్రంలో పడాలా సముద్ర నీళ్లు మంచి నీళ్ళు కావాలంటే సముద్రంలో ఉంది చూస్తే ఉప్పుగా ఉప్పుగానే ఉంటాయి కాబట్టి ఉప్పుని మంచినీళ్ళు కావాలి అవి మంచినీళ్ళుగా తయారు కావాలి అవి బాగానే ఉన్నాయి కానీ అవి మంచి నీళ్ళుగా తయారు ఎప్పుడైతే సముద్రం చాలా పెద్దది కానీ ఈ నదులు పోయి వాటి మీద వాడినప్పుడు అవి మంచినీళ్ళుగా మారతాయి అంటే సంపూమైన సత్యంలాగా మారతాయి సముద్రం అంటే మనకు తెలుసు దాంట్లో జల మనకు ఆత్మీయ స తెలిసి ఒక జీవితానికి ఒక వ్యవస్థగా సముద్రం అంటే ఒక వ్యవస్థ సాధృష్టం సముద్రం నుంచి మృగాలు బయటకు వచ్చాయని అనిపిస్తున్నాం ప్రేరాగణంలో కాబట్టి సముద్రం ఉన్నప్పుడు ఒక విధంగా సంఘానికి కూడా సాధిష్టం దేవుని బిడలకు సాధిష్టం లోకానికి కూడా సాధిష్టం కాబట్టి ఈ నీరు పోయి ఆ సముద్రంలో పడితే అప్పుడు ఏమైతే అవి మంచి నీళ్లుగా మారుతాయని దేవుని ఆత్మాభిషేకాన్ని సాధిష్టం ఈ సత్యాన్ని ప్రవహింపజేస్తే అనేకులు అబద్ధంలో అబద్ధంలో సత్యంలోకి వస్తారు వాళ్ళు సత్యంలాగా సత్యం గ్రహించి మార్పు చెందుతారు అనే విషయాన్ని అవి జ్ఞాపకం తర్వాత ఏం జరుగుతుందంటే వడిగా చూడండి వడిగా పారు ఈ నది వచ్చే చోట్లను జలచరములన్నీ బ్రతుకున్నాం కాబట్టి ఈ నది ఎక్కడికైతే ప్రవహిస్తుందో అక్కడ ఆ జలచరములన్నీ చేపలు ఆ సముద్రంలో వాటి అన్ని సమస్త జీవులు బ్రతుకుతాయి అంట ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది దేవుని మందిరపు గుమ్మంలో నుంచి వస్తుంది మందిరంలో నుంచి బయలుదేరింది నది అది పోయి సముద్రంలో పడుతుంది ఈ ఆ నదుల నుంచి సముద్రానికి ఎన్నో వేల కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఈ లోపు ఈ మధ్యలో ఎన్నో వ్యవస్థ ఎన్నో పెట్టు ఎన్నో ఉన్నాయి ఎంతో ఎన్నో జీవులు ఉన్నాయి తండ్రి ఈ నది దాహం తీర్చుకుంటూ ఉంటుంది అంటే దేవుని ఆత్మ దేవుని సత్యము ద్వారా దాహం తీర్చుకోవటం అంటే దేవున్ని జీవులు ఆ నీటి ఎదురు చూస్తున్న దబ్బిగొని ఉన్నాయి ఎన్ని ఆత్మలు దప్పిగొని ఉన్నాయి జీవజలం లేక జీవం లేక ఆ జీవు ఆలు అన్ని కూడా ఆ నది ప్రవహించి ప్రవేశం అంతా పార్ద అప్పుడు ఎన్నో అనేక జీవులు బ్రతుకుతాయి అని చెప్తున్న వాక్యం అక్కడ ప్రవచనం మారీటి ఉంది చూడండి వడిగా ప్రవర్ ఈ నది వచ్చే చోటు నెల జలచరంలన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చినటు ఆ నీరు మంచి నీళ్ళు కాబట్టి ఈ నీళ్ళు వేరే అంటే ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ అన్ని మంచి నీళ్లుగా మారుతుంట అంటే విష అక్కడ అంటే మంచి నీళ్ళు అన్నప్పుడు చెడు నీళ్ళు కదా చూడండి అంటే ఎప్పుడైతే ఆ నీటితో ఇప్పుడు ఒక మురికి ఉందనుకో నువ్వు నటలు ఆ మురికి మంచి నీళ్ళతో ఉత్తుతావా మురికి నీళ్ళతో ఆ మంచినీళ్ళతో ఆ నన్ను మురికి వెళ్ళిపోయి అవి మంచి తయారైతే కాబట్టి ఈ ఉన్న ఆ విష ఆ విష జ్వ ఆ జాన్ని నువ్వు దాన్ని కొట్టాలా అబద్ధ బోధ మతపరమైన బోధ ఆ బోధల్ని తరిమి కొట్టాలంటే నీళ్ళ నుంచి సత్యం ప్రవహించాలా నువ్వు ఒక జీవ నది లాగా తయారు కావాల ఆ నది నీలోంచి ప్రవహిస్తూనే ఉండాలా పరిశుద్ధాత్మ అభిషేకం అనేక జీవితాలలో కార్యాలు చేయాలి ఈ సత్యము పరిశుద్ధాత్మ అంటే సత్యాన్ని సాధిస్తుంది సత్యము ప్రవహించాలా నీళ్ళ అది ఏరులై పారాలా అది సమస్త శివులు దాహం ఇచ్చేవరలాగా ఆ రీతిగా నువ్వు నదిలాగా ఒక నదిలాగా నువ్వు తయారు కావాలా ఏహెచ్కెళ్ళి అదే చూపిస్తుంది అట్లా ఉండాలా అని ప్రవక్త చూపిస్తున్నాడు చూడండి తన ప్రవక్తలకే అవన్నీ చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా చూడండి అక్కడ ఏముంది అక్కడ ఈ నీళ్లు అక్కడ ఆ నీళ్లు మంచి నీళ్ళు అవును కనుక చేకులు బహు విస్తారము ఈ నది ఎక్కడికి పాస్తమును బ్రతుకు అంటే సమస్తమును అంటే అన్ని బ్రతకతాయి కాబట్టి ఇది ప్రవహించాలా కాబట్టి ఎందుకు వేడు బిడ్డలు అభిషేకిస్తున్నాడు అనే విషయం మనం అర్థం బాగా రైతు ప్రవాహంతో కొట్టుకొని పోతున్నారు ఒక ప్రవాహం వాటి జల ప్రవాహంలో ఉంది విష జలం కక్కిన వాడు ఆ దగ్గర శిశువుని మింగడానికి కూడా జలంతోనే మనుషులంతా కొట్టుకొని పోతాను ఆ తప్పం అంతా కొట్టుకుని పోతుంది ఆ విష మనుషుల్ని జీవజలంలో నడిపించాలంటే నువ్వు ఎంత నువ్వు త్యాగం చేస్తా తయారు ఒక నదిలాగా తయారు కావాలా ఒక నదిలాగా మనము తయారు కావాలా అందుకు దేవుడు మనల్ని అభిషేకించింది అభిషేకం ఎలాంటిదంటే తన బిడ్డలందరినీ ఆయన అభిషేకించాలండి ఈ అభిషేకం వల్ల ఏం జరుగుతుంది ఎందుకు దేవుడు మనల్ని అభిషేకిస్తాడు అనే విషయము ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే మనం ఇప్పుడు బుకాసుకి వెళ్ళిపోతున్నాం ఎన్నో ఈ వాక్యం మనం ధ్యానించిన మన జీవితంలో ఏ రోజన్నా కానీ ఇందులో ఏం ఆత్మీయ సత్యం బయలుపరచబడిందో మనం బహు జాగ్రత్తగా మన వాటిని కాబట్టి వాక్యం నాకు దొరికితే సరే బ్లూకాస్ వార్త మనం వెళ్ళిపోతున్నా బ్లూకాస్ వార్తలో ఒక వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్నాం బ్లూకాస్ వార్త నాలుగో అధ్యాయంలో ప్రభు ఒక విషయం మనతో మాట్లాడుతున్నాడు ఏసు ప్రభు తన జీవితంలో ఏ రీతిగా ఆయన తన జీవితం కొనసాగింది ఈరోజు నీ నా జీవితము ఏ రీతిగా కొనసాగాల ఎందుకు దేవుడు అభిషేకించారు ఆ సముద్రపు నీళ్లు ఆ ఆ నది ప్రవహించిన ప్రతి ప్రదేశంలో చాలా సమస్త జలసరములన్నీ బ్రతికినాయి ఈ రీతిగా కాబట్టి అవన్నీ బ్రతకాలంటే ఒక నదిలాగా తయారు కావాలి మీలో దేవుని అభిషేకం పారాలి వాని కడుపులో నుంచి జీవజల నదుల పొరుగు పారునని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన బిడ్డలు పొందు ఆత్మ గురించి అనే మాట చెప్పిన అక్కడ క్లియర్ ఉంది కాబట్టి మనం ఏ రీతిగా దీన్ని అర్థం కాబట్టి వార్త నాలుగో అధ్యాయము నాలుగు గంటలు మొత్తము ఆయన ఆయన ఏ రీతిగా శోధింపబడి సైతం మీద విజయం పొంది తర్వాత ఏం జరిగింది అనే విషయం కాబట్టి ఆత్మీయ ప్రతి క్షణం నువ్వు దేవుని ఆత్మనే ఆయన శోధనలో తీసుకెళ్ళింది కాబట్టి ఈ లోకాన్ని జయిస్తే గాని వీటన్నిటిని జయిస్తే గాని నువ్వు ఈ లోకముల మీద వాటి మీద విజయం పొందలేవు కాబట్టి దేవుని ఆయన అభిషేకించిన దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది బలంగా ఆయన మీద ఆత్మ వచ్చింది కాబట్టి తర్వాత ఈ లోకాన్ని జయించగల ఎలిష మీద కూడా దేవుని ఆత్మ ఉంది కానీ ఎలిష ఆ నయ నయమాను అనే ఆ యొక్క కుష్ట రోగి తర్వాత అతను ఎన్నో దాన ధర్మాలు ఇచ్చింది ఎన్నో ఆశ ఎన్నో శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చింది కానీ వాటికి పడిపోదు కాబట్టి చూడండి ఎహాజ పడిపోయింది ఈ రోజు మన జీవితాలు ఈ లోకంలో మనం చూసి పడిపోతాము దేవుని అభిషేకం ఉంది కూడా దేవుని అభిషేకం అలా ఉందని ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఒకవైపు దేవుని ప్రేమిస్తామా మనం ఆ రీతిలో ప్రయోగిస్తే నువ్వు ఆయన కొరకు జీవించలేవు ఆయన కొరకు నువ్వు సాక్షిగా జీవించలేవు కాబట్టి ఆయన ప్రతి శోధనలు ఆయన జయించండి నేత్ర రాశ శరీరాశ జీవపడము మొదటి వ్యూహం రాసిన పత్రికలో మనం చూస్తాం ఈ మూడు మనుషుల్ని శోధనలను తీసుకెళ్తాయి ఈ లోకంలో సైతాన్ని జరకొని పోతుంది ఈరోజు ఎంతోమంది సేవకులు కాబట్టి ఈరోజు అలాంటి శోధనలు మనకు కూడా వస్తాయి కాబట్టి మన ప్రభు కూడా శోధనలు అతను ఆయన ఆయన జయించండి అక్కడ కూడా మూడు కనిపిస్తుంది నేత్ర రాసే శరీరాసే జీవడం చాలా డేంజర్ చాలా ప్రమాదకమైన సైతాను ఈ రోజు అనేక మందిని కోరుతున్నాడు కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి చూడండి వాటిని జయించడాకే దేవుడు మనకు శక్తి అనుగ్రహించండు అందుకు ఆయన శోధన పద్నాలుగో పదమూడవ వచ్చినంలో అపవాది శోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయేది కాబట్టి కొంతకాలం విడిచిపెట్టింది ఈ ప్రభుత్వం కాబట్టి నీకు ఎన్ని శోధన రావచ్చు నువ్వు దాని మీద విజయం పొందొచ్చు కానీ కొంతకాలము నేను వాడు విడిచిపెడతాడు తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు వాడు మీ దగ్గరికి వస్తాడు మనం అనుకోవచ్చు నేను విజయం కొందనుకోవచ్చు కాబట్టి ఇంకొక టెస్ట్ నీకుంటది కాబట్టి అడుగడుగా నేను నువ్వు జయించుకుంటూ ముందుకు పోతేనే నువ్వు జయ జీవితం కలిగి ఉండగలవు అనేకుళ్ళు నువ్వు ప్రభుత్వంతో నడిపించగలవు ఒక్కటి కాదు నీకు ఎన్నో శ్రమలు ఏది రూపకంగానే నీకు రావచ్చు కాబట్టి ఆ శ్రమలన్నిటికీ నువ్వు నిలబడి వాటిని జయించాలా నీలో నా సరి చేసుకొని ముందుకు పోగలిగితే గాని వాటి మీద నువ్వు విజయం పొందలేవు కాబట్టి ఆయన అతి శోధన ముగించిన తర్వాత అపవాదేం చేసిండో కొంతకాలం విడిచిపోతే తర్వాత ఏం జరిగిందనే విషయమే మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే నువ్వు వీటన్నిటి మీద విజయం పొందుతావో దేవుని శక్తి ఎట్లా పరిపూర్ణమవుతుంది అనే విషయము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా మన ప్రభు గురించి ఇక్కడ ఆయన ఆత్మీయ జీవితము ప్రభు ఇంక జీవించినప్పుడు ఏ రీతిగా జీవించు అనే విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం అప్పుడు ఏసు ఆత్మ బలముతో గలీయకు తిరిగి వెళ్ళాను చూడండి ఎప్పుడైతే ఆయన శ్రోదం మీద విజయం పొందిందో వాటన్నిటిని జయించిందో అప్పుడు ఆత్మ బలం పొందుకుంటే వీళ్ళు ఇంకా శక్తి ఇంకా సంపూర్ణం అవుతుంది అంటే నువ్వు ప్రతి దాంట్లో నువ్వు విజయం పొందితే వీలోన్న దేవుని శక్తి ఇంకా అధికం అవుతూ ఉంటుంది ఉన్నతమైన స్థితికి నువ్వు ఆత్మీయ దశలో ఎదుగుతూ ఉంటావు ఒక శ్రోధనకు మనం పడిపోతే అనుకో అది మళ్ళీ నువ్వు కంప్లీట్ చేసేంత వరకు నువ్వు నెక్స్ట్ లెవెల్ పోలేవు దాన్ని నువ్వు సంపూర్ణ మీద విజయం పొందితేగా నువ్వు నెక్స్ట్ లెవెల్ పోలేవు అనట్టు ఈ లోకంలో చదువు పట్ల కూడా అంతే కదా నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ నువ్వు పరీక్ష రాయాలా పరీక్ష రాసి ఎక్కడ పోయినావు అక్కడ తెలుసుకొని అవి రాసి పాస్ అయితేనే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు ఇంటర్మీడియట్ వెళ్తావు ఇది కూడా అంతే కానీ ఆయన ప్రతి దాంట్లో విజయం పొందిండి ఆయన ఈ రోజు మనం ఎందుకు ఇంకా ఉన్నతమైన వాటి స్థితిలోకి ఎదలేకపోతున్నాం అంటే ఇంకా మనము ఈ లోకంలోనే కొత్త పడుతున్నాము వాటి జయించలేని స్థితిలో ఒక వ్యసనం జయిస్తున్నాము మళ్ళా మళ్ళా బలహీనం అయిపోతున్నాము మళ్ళా జయిస్తాము కాబట్టి ఏస్తు ప్రభే దానికి మాదిరి ఆయన ఎట్లా విజయం పొందిననేది మనకు తెలుసు ఆయన ప్రతిదీ వాక్యంతోనే విజయం పొందింది వాక్యాన్ని వాడింది అక్కడ చూడండి అవన్నీ నేర్పిస్తున్న ప్రభు కాబట్టి నువ్వు విజయం పొందుతావు ఎందుకంటే దేవుడికి అలానే శక్తి విషయం అక్కడ చెప్పబడుతుంది అప్పుడు ఏసు ఆత్మ బలంతో దళిలు తిరిగి ఆయన కూర్చున్న సమాచారం ఆ ప్రదేశం అంతటి కాబట్టి ఆయన సమాచారం ఆ ప్రదేశం అంతా వ్యాపించింది ఏస్తు వస్తున్న దళిత ప్రాంతం కానీ అందరికి తెలిసిందంట కాబట్టి ఆయన సమాచారం ఉన్నప్పుడు ఆయనకు వచ్చినది ప్రతి ఒక్కరు తేలిపడాలా ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందు బోధించు వచ్చాను కాబట్టి ఆయన చర్చస్తులకు వెళ్ళింది సమాజ మందిరంలోకి వెళ్ళేందుకు బోధించిండన పెరిగిన నజరేతికి వచ్చిండయన అయితే తన వాడికి చొప్పున విశ్రాంతి దినమున సమాజ వెళ్ళి చదువుకై నిలిచి ఉండగా కాబట్టి ప్రతి విశ్రాంతి దినమున వాళ్ళకు అవకాశం ఉంటుంది వాక్యం చదవని కాబట్టి ఆ రోజు ఆయనకు వచ్చిన అవకాశం ఆయన చదువుకై ప్రవక్త నిషేధం ఆయన చేతికి ఇవ్వబడను ఆ గ్రంథం ఇప్పినప్పుడు ఏ వాక్యం అయితే ఆయన కనబడింది చూడండి ఆశ్చర్యంగా ఉంటది కాబట్టి ఆయన ఎప్పుడైతే గ్రంథం చదువుతుండో ఆ గ్రంథము ఓపెన్ చేయంగానే అప్పుడు ఆయనకు వాక్యం కనిపిస్తుంది అక్కడ ఏముంది అక్కడ ప్రభు ఒక ఆత్మ నా మీద నిలిచినది కాబట్టి ఎందుకు దేవుని ఆత్మ మన అనేది ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకుందాం ఇందాక మనం చూసిన పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఎంతోమంది ఆ అభిషేకం పొందిన వాళ్ళు పడిపోయిన ధనాయామంతో ఈ లోకంలో పడిపోయిన వాళ్ళున్నారు వాటిని జయించిన వాళ్ళు కూడా ఈ రోజు నువ్వు నేను నీలోనే అభిషేకం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా నువ్వు బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలా ప్రతి విషయంలో ఎందుకండి మనం షేదించుకోవాలా ఈ లోకపరమైన బలహీనతల నుంచి మనం విడుదల పొందాలా విజయం పొందాలా వాటిని సరిచేసి ముందు పోతేనే కానీ అలాంటి శక్తి అభిషేకం మనకు రాదు ఆయన గ్రంథం ఇప్పినప్పుడు ప్రభుక ఆత్మ నా ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించాను తెరలో ఉన్న వాళ్ళు ఎందుకు దేవుడు అభిషేకించుండు ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ ఎందుకు అనుగ్రహించబడిడు ఆయన నన్ను అభిషేకించాను తెరలు ఉన్న వారికి విడుదల వారికి చూపును కలుగుటకు ప్రకటించటకు నలిగిన వారిని విడిపించటకును ప్రభు హిత వస్త్రమును ప్రకటించటకు ఆయన దాన్ని పంపినాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను కాబట్టి ఇప్పుడు మీరు ఎన్నోసార్లు ఈ వాక్యం మీద మీరు జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఐదు రకాల అభిషేకాల గురించి ఇక్కడ రాయబడింది ఫైపోల్ అలాంటిగానే ఉంటుంది అక్కడ కాబట్టి ఐదు రకాల పై అభిషేకం ఫైవ్ పోల్ మనం చూస్తాం వాక్యం ఏపీ రాసిన పత్రిక నాలుగో ఐదు చూస్తాం ఐదు రకాల పరిచర్యలు కొందరు అపోస్తులను గాను కొందరి ప్రవక్తులు గాను కొందరు బోధకులు గాను కొన్ని ఉపదేశకులు గాను కొందరి కాపర్లు గాను దేవుడు పెట్టిండు ఐదు రకాల అభిషేకం పరిచర్లు అయ్యి కూడా ఐదు రకాల పరిచర్ల గురించి అభిషేకం గురించి ఇక్కడ రాయబడుతుంది కాబట్టి చూడండి వీరు సువార్త ప్రకటించాలా అనే విషయం అయితే ఆ చోటు అని దొరికినప్పుడు ఆయన చెప్తున్నక్కడ గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి పరిచారకులంటే ఎవరు ఆయన సేవ తీస్తాడు ఇచ్చి కూర్చుండను సమాజం అందులో ఉన్న వారందరూ తేరి ఆయన నేను వినికిల్లో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగాను అల కాబట్టి ఈ వాక్యం కూడా మన వినికిల్లో ఈ లేఖనం నెరవేరిందా లేకుంటే నెరవేరలేదా నెరవేరాలా అంటే నెరవేరింది అంటే నెరవేరిందని చెప్పలేం మనం కాబట్టి ఇక్కడ మనం చెప్తున్న వాక్యం ఏంటంటే ఇక్కడ ఐదు రకాల విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం మొదట బీదలకు శువార్త ప్రకటించాలా ఎవరు బీదలు కాబట్టి కొన్ని విషయాలు మనం కొన్ని తీసి వాక్యాన్ని చేసుకుందాం కాబట్టి ఎవరు బేదలు చూడండి బీదలకు శువార్త ప్రకటించాలా అన్నప్పుడు ఎవరు బీదలు కాబట్టి ఒక విషయం మీకు అర్థం మీకు చెప్పాలా ఏందన్నప్పుడు వీటన్నిటి మీద నువ్వు విజయం పొందాలంటే నువ్వు బలవంతుడిగా తయారు కావాలా ఏసు మన ప్రభు ఆత్మ బలంతో బయలుదేరినప్పుడే ఈ కార్యాలు జరిగినట్టు మనం చూస్తే దుష్ట శక్తుల నుంచి మనుషులు విడల ప్రతి విధమైన రోగాల నుంచి వెళ్ళల ఆయన ఎంతగానో శక్తిని ఆత్మలో బలం ఆత్మ బలం కలిగి కాబట్టి దేవుని శక్తి ఆయన అభిషేకం మనం లేకపోతే ఇలాంటి కార్యాలు మనం చేయలేము శత్రులను ఎదుర్కోలేము అనే విషయం మనకు అర్థం చేసుకోదాం దానికి ఒక వాక్యాన్ని చూపించి మనం ముందుకు వెళ్ళాము మతైస్సు వార్త మతైసు వార్త పన్నెండవ అధ్యాయము మత పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో ఒక వాక్యాన్ని చూసి మనం ముందుకు వెళ్ళాం మత వార్త పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దూసుకొని వెళ్ళడు అట్లు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకొనను ఏసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పిందో అన్నప్పుడు మన పైన కింద చవిత్యం మనకి ఇంకా బాగా అర్థమైంది ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎలాగో ఆ ఇంట్లో వస్త వెళ్తాడు ఒక బలవంతుడు ఉన్నాడు అనుకో సైతాన్ని ఈ లోకంలో బలవంతుడు ఈ లోకం వారి ఆదరణలో ఉంది వాడి మీద నువ్వు నిజం పొందాలంటే వాడి బలవంతుడు అంటే నువ్వు ఇంకా ఎంత బలవంతులు ఉంటే వాడి వాడి రాజ్యంలోకి దూరి ఆ ప్రజలను బయటకు తీసుకొని రాగల సైతాని శరణ నుంచి నువ్వు వాళ్ళని బయటికి తీసుకొని రావాలంటే నువ్వు ఎంత బలవంతుడుగా తయారు కావాలా అంత బలం ఈరోజు మనకుందా మనం పరిశీలించుకోవాలా ఎందుకన్నప్పుడు ఇక్కడ ఏ ఒక చూసిన చెప్తున్నాడు ఒక బలవంతుడి ఇంట్లో చొచ్చి వాడి సామాగ్రిని దూసుకోవాలంటే నువ్వు ఎంత బలవంతుడుగా ఉండాలి మొట్టమంట వాడిని వాన్ని ఎదిరించాల తర్వాత వాడిని బంధించగలగాల వాణ్ణి బంధిస్తేగా ఆ ఇంట్లో ఉన్న సామాగ్రిని దోచుగలవు వాళ్ళను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొని ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఆత్మీయ జీవితంలో సేవా జీవితంలో ఆ స్థితికి మనం ఎదిగితే గాని ఈ లోకమును వారి రాజ్యాన్ని కూలగొట్టి శత్రు సమూహంలో నుంచి మనం అనేక బిడలని వాడి వాడి బానిసత్వంలో పీడింపబడ్డం ఈ లోకములో ఎంతమైన పాపములు జీవించే వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ దేవుడికి దురోధంగా చేస్తున్న వాళ్ళు దేవుడెంత తెలియని వాళ్ళు అంతా వాడి ఆదంలో ఉన్నారు వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావాలంటే ఎంత బలవంతుడిగా తయారు కావాలి శత్రువును ఎదిరించాలంటే సర్వాన్ని కవచం ధరించుకోవాలని ఎపేసరికి రాసిన పద్ధతిని మనం చూస్తాం ఏ ప్రవే కవచం ప్రభు నువ్వు నువ్వు మీద విజయం పొందలేవు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి గొప్పవాడు బలవంతుడు ఈ లోకంలో ఒకడు వాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకొని ముందుకెళ్తావో అప్పుడే వాడిని ఇల్లు నువ్వు దోచుకోగలవు దోచుకొని అనేకలు బయట తీసుకొని రాగలవు ఈ విషయం మనం బహు జాగ్రత్తగా మనము ఆ ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ చాలా ముఖ్యమైన మనకు అర్థం చేసుకోవాలి కాబట్టి నువ్వు బలవంతుడుగా నువ్వు తయారు కాకపోతే నువ్వు శత్రువు సామాగ్రి నువ్వు దోచుకోలేవు చూడండి ఒక రాజ్యాన్ని నువ్వు జయించాలంటే నువ్వు నీకెంత సైన్యం కావాలా మీకు ఎంత శక్తి అవసరం సైతం మీరు విజయం పొందాలంటే అవసరం అందుకే ఏసుప్రభు ఒక దశలో మనం ప్రార్థన చేస్తే కొన్ని దయ్యాలు వెళ్ళి చూ వెళ్ళిపోతాయి కొన్ని పోవు ఎందుకు పోవ్ దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మీరు ఇంకా శక్తి సరిపోలేదన్నది అట్లా అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి కొన్ని దయ్యాలు ఉపవాస ప్రార్థన వల్లే పోతాయి కానీ వెళ్ళే ఏసుప్రభు చెప్తాడు ప్రవ్వా మేము ఎందుకు ప్రవ్వా ఆ దయ్యాన్ని ఎలగొట్టలేకపోయినా ప్రవ్ అంటే ఏసుప్రభు అంటాడు విశ్వాసం లేని మూర్ఖ తరం ఎంతకాలం నేను మీతే ఉంటా ఎంతగా మీరు సహిస్తా వాళ్ళు నా ఇద్దరికి తీసుకురామని చెప్పి మార్కుస్ వార్త తొమ్మిదైన దయంలో చూస్తూ మూక దయ పట్టినప్పుడు మూర్ఛలో ఉన్నవాడు శిశువుల దగ్గర పోతే ఆ దయ్యను వాళ్ళు ఎలగొట్టలేకపోతారు అప్పుడు ఏసు దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఎంతకాలం నీతో ఉండాలా ఎన్ని విషయాలు మీకు చెప్పాలా ఎంతకాలం ఎన్ని విషయాలు మీతో చెప్పాలా ఎన్నో విషయాలు మేము చెప్పినానే ఇంకా ఎందుకు మీరు మూర్ఖ తరం నా నాతో పాటు తిరిగినప్పుడు నాతో సాహసం చేసినప్పుడు నా మాట మీరు మీరు ఇంకా మీరు శక్తిహీనలాగా ఇంకా మీరు బలహీనలాగా ఉండరా ఎప్పుడు మీరు బలపడతారు అప్పుడు ఏ స్ప్రో దగ్గర తీసుకెళ్తే ఆయన వాటిని వాటి నుంచి విడదలు అప్పుడు శిష్యులు ఏకాంతంగా ప్రభుత్వం ప్రభు మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెలగట్టలేకపోయినా ప్రభు అంటే అప్పుడు ప్రభుకి సీక్రెట్ చెప్తాడు అక్కడ ఇలాంటి వాటికి వెళ్ళాలంటే ప్రార్థన వల్లనే కానీ ఉపవాస ప్రార్థన వల్లనే కానీ దయ్యం వల్ల పోవటం చెప్తాడు అక్కడ ఫ్రూట్ ఎందుకు చూస్తే కనిపిస్తుంది అక్కడ కాబట్టి కొన్ని దయ్యాలు పోవాలంటే ఉపాసం చేయాలా ఉపాస ప్రార్థన చాలా ముఖ్యం ఏసు ప్రభు నలభై ఉపవాసం ఉండడం అయినా ఆయన శిలువు మనం గురించి పరిచర్ గురించి కాబట్టి ఆయన విజయవంతంగా చేయగలిగినాడు కాబట్టి అడుగడు ఆ రోజు నలభై నెలలే ఉండలేదు తర్వాత కూడా ఆయన ఉపవాసం ఉండడం ఆయన ఎప్పుడు ఉపవాసం ఉండే పరిచర్ చేసిండే నాకు చాలా ఇష్టం అటు చేయాలని ఒక రోజు ఒక ఊరికి వెళ్ళిపోయింది మేము ఊరికి పోతే అది ఎలాంటి దయ్యం అంటే అది గ్రామ దెయ్యం అది గ్రామ దెయ్యం అంటారు గ్రామ దేవత అంటుంది అండి అది పట్టింది ఒక ఆమెని బట్టి అది ఎట్లొస్తుందంటే అక్కడ ప్రార్థన నడిపిస్తూ ఉంటే అది తిరుగుతూ ఉంది కదా వస్తలేదు అది అడుగు వేస్తుంది వెనక్కి వస్తుంది అడుగు వేస్తుంది వెనక్కి వస్తుంది బహు భయంకరమైన దురాత్మ అది చూడండి అది చాలా చాలా సార్లు పోయిందంట అక్కడ వాళ్ళు పోతే అది అది వస్తుంది ఒక్కసారి బయటపడుతుంది అది మేము వస్తాం అని చెప్పి అది పారిపోయింది ఒక దశలో మేము ప్రార్థన చేసుకున్నాం ఊరి చివరికి రాగానే అందరం కూర్చో నిలబడి ప్రార్థన చేస్తాం ప్రభావ ఇక్కడ గ్రామంలోకి వెళ్తాం ప్రభావ ఒక విషయం నాకు దేవుడు బయలుపరిచేది సీక్రెట్ ఏంటంటే మనకు ఏబీపీకి బయలుపరిచేది నువ్వు ఏ ప్రాంతంలో నువ్వు అడుగు పెడతావు ఆ ఊరి పొరిమెరిలో నిలబడ్డప్పుడు ఆ దు ఆ దురాత్మను నువ్వు ఫస్ట్ దానికి సమాధానం ప్రకటించాలి అప్పుడు నువ్వు అడుగు పెట్టాలా ప్రార్థన పూర్వకంగా అప్పుడు ఆ దుష్ట శక్తులను మనుషులు వెళ్ళిపోతాయి కొన్ని నిలబడతాయి కొన్ని పారిపోతాయి ఆమె ఎక్కడొక మేకల కాడకు పారిపోయిందామా తీసుకొచ్చి కూర్చోబెట్టిరు అక్కడ కూర్చోబెడితే నవ్వుతుంది నవ్వుతూ మీరు మీరు ఎవరు నాకు తెలిసి మీరు ఎందుకు వచ్చి నాకు తెలుసు ఎంత భయంకరంగా మాట్లాడుతోంది చివరికి అది విడిచిపెట్టి వెళ్ళిపోయింది తర్వాత చాలా సతాయించింది అది ఆ దురాత్మ భయంకరంగా సతాయించింది కానీ ముగ్గురు ఉన్నాం కాబట్టి ఒక ఆయన కొంచెం బలం కొంద ఒక ఆయన ఏం తెలియదాన్ని కానీ ప్రార్థనలో ఉండి భాషలతో ప్రార్థిస్తూ ప్రార్థిస్తే తర్వాత అది విడిచిపెట్టి ఇప్పుడు బానే చూడండి అప్పుడు నాకు దేవుడు బయలుపరిచింది ప్రవ్వ ఎందుకు ప్రవ్వ నేను ఇంతగా ఇలాంటి దయ్యాన్ని నిలగొట్టలేకపోతుంది ఎందుకు ఇంతగా భారంగా అవుతుంది ప్రవ్ అంటే అప్పుడు దేవుడు నాకు ఆ వాక్యాన్ని బయలుపరిచింది ఇలాంటి ప్రార్థన ప్రార్థన వల్లే కానీ దేవులా కావాలి మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఉపవాస ప్రార్థన చేయాలా అక్క అప్పుడు నాకు దేవుడు బయలుపరిచిన ఆయన మినిస్ట్రీ అంతా ఉపవాసంతోనే ప్రార్థించడం ప్రభు ఆయన ఎక్కువ ఉపాసంలో ఉన్నాడు ఎక్కువ ప్రార్థనలు ఉన్నాడు కాబట్టి ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైందని నిన్న దేనం మనకు జ్ఞాపకం చేయబడింది స్వరాజర్ ద్వారా కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది నీకు ప్రార్థన జీవితం ఉపవాస ప్రార్థన చేస్తేనే నాకు ఎంతో ఆశ మినిస్ట్రీలు సేవలు ఉన్నప్పుడు ఎప్పుడు ఉపాసనంలో ఉండే సేవ చేయాల కార్యాలు జరుగుతాయి ఎందుకంటే బైబుల్ వాక్యం చెప్తుంది ఆ రీతిగా కాబట్టి ఆ దయ్యం చాలా సతాయించింది ఎంత భయంకరమైన దురాత్మ శక్తులు అవి మనుషులు పీడిస్తునేవి ఒక చిన్న పిల్లకి ఎన్నో దయ్యాలు పట్టి చిన్న పాప ఒళ్ళు మెడకి చేతులకి కాళ్ళకి మొత్తానికి తాగితలు కట్టింది ఎంత భయంకరంగా ఉందంటే కానీ ప్రార్థన చేసిన రోజంతా ప్రార్థన చేసినాం ఆ దుష్ట శక్తిని వెళ్ళిపోయింది తర్వాత ఆ పిల్ల ఇంత మంచిగా ఆహారం తింటుంది ఎప్పుడు రాత్రులు ఏడ్చేదంట మేవుడు ఆ రోజు మంచి నిద్రను గ్రహించాడు మంచి గుంతు పాప కూడా బలంగా విరిగిందంట ఆ శరీరంలో ఆ శరీరంలో అంతా ముడతలు ఉండేటి శరీరం సన్నగా ఎనికి లేదని ఆ పాప కానీ దేవుడు స్వస్థపరిచింది దేవుడు బొప్ప విజంపించు కాబట్టి నేను ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే చూడండి ఇలాంటి వాళ్ళు మనకు అడుగడుగునే తగులుతూ ఉంటారు సమస్త శతరాశ జీవులు బ్రతకాలంటే నువ్వులున్న జీవము అనేకు అది ప్రవహించాలా వీరులై దేవుని శక్తి అప్పుడు అది ప్రవహించినప్పుడే కానీ అది ఆ దాహం తీర్చుకోవాలి అనేకు ఆ జీవజలం ప్రవహించాలా అనే విషయం అర్థం చేసుకోవాలి మనలోనే జీవజలం పెట్టుకుంటే వృధా కదా కాబట్టి ప్రభు ఆ విషయం మనకు జ్ఞాప్యం చేస్తుంది అయితే ఈయన మన ప్రభు చెప్తున్న మాట బీదలకు సువార్త ప్రకటించడం అంటే ఎవరు బీద వాళ్ళన్నప్పుడు త్వరగా వాక్యం ఇస్తుంది ఎందుకైతే బీదలు అన్నప్పుడు ఎవరంటే చూడండి బీదలకు సువార్త కలిసినప్పుడు ఎవరన్నప్పుడు ఈ బీదలు ఎవరంటే వీళ్ళు ఈ లోకంలో ఏమి తెలియని వాళ్ళు ఈ లోకం దృష్టిలో ఎలాంటి ఐడెంటిటీ లేని వాళ్ళు నిస్సాహిస్థితులు శక్తి లేని వాళ్ళు నిలబడి నిలబడి వాళ్ళు దుష్ట శక్తులతో పీడింపబడ్డ వాళ్ళు వీళ్ళంతా ఒక విధంగా చెప్పాలంటే శిథిలమైన గోడ ఒక శిథిలమైన ఇల్లుకు సాదృశ్యం ఉన్న వాళ్ళు ఇంకా చెప్పాలంటే నశించిపోటకు సిద్ధం ఉన్న వాళ్ళు కొర ప్రాణంతో కొట్టుకున్న వాళ్ళు ఆకలితో అలమటిస్తున్న వారు నిరు పేదవాడు ఈ బీదలంటే ఎవరంటే ప్రవే తెలియన వాళ్ళు బీదలు ఎన్నో అర్థాలు ఉండేవాడికి అర్థం చేసుకుంటాం పేదవాళ్ళు ప్యూర్ అని ఉంది అంటే పేదవాళ్ళు వాళ్ళు ఏం కానీ ఎంతో ఉండి వాడు ఎట్లా పేదవాడు అయింది వాడు ఏ ఇంత భయంకరంగా వాడు శిథిలిపోయిన జీవితంలాగుండి ఇంత భయంకరమైన జీవితం కొర ప్రాణంతో కొట్టుకుంటున్నాడు వాడు ఆకలితో అలమటిస్తున్నాడు వాడు పేదవాడు పేదవాడు ఇప్పుడు ఆఖరిగానే ఉంటాడు ఎరుపేదవాడు వాడు అంత భయంకరమైన స్థితిలో ఉన్నారు కానీ ఈరోజు వ్యవస్థ ఏ రీతిగా ఉంది అన్నప్పుడు మనం చూస్తున్నాం అక్కడ కానీ వాళ్ళు ఏ రీతి ఉన్నారో వాళ్ళ వాళ్ళకి ఎట్లాంటి ఉపశమన మనం కల్పించాలా అన్నప్పుడు వారి సేవకులు వారి విధానాలు ఎట్లా ఉన్నాయి అన్నప్పుడు ఇర్మీ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం పద్నాలుగవ తేదీ మొదటి రెండు వచ్చిన చూసినప్పుడు దేవుడు ప్రవక్త నుంచి ఒక మాట అక్కడ చెప్తున్నాడు ఇరిమియా గన్నం పద్నాలుగులో మొదటి రెండు మూడు వచనాలను చూసినప్పుడు కరువు కాలంలోకిచ్చిన ఇరిమియాకు ప్రత్యక్షమైన వాక్ యహోవ వాక్ యువద దుఃఖిస్తున్నది దాని గుమ్మములు అంగలాలుస్తున్నది జనంలు విషాల గ్రస్తుదురు వీళ్ళంతా వండిపోయినారు ముగిపోయిన జీవితం ఆహారం లేక నిస్సాహిస్థితులు ఉన్న వారి నిండిపోయిన జీవితం ఎరుశల్యము చెంగళారుకు పైకి ఎక్కున్నది వారి ప్రధానులు బీద వాళ్ళను వారి నీళ్లకు ప్రధానులు ప్రధానులు వేద పంపించారు వాళ్ళ నీళ్లు ఇవ్వాలా కానీ వాళ్ళు నీళ్లకు వాళ్ళు పంపిస్తున్నారు ఎక్కడ పంపిస్తున్నారు వారు చెరువులు ఎద్దకును రాగా నీళ్లు దొరకట్లేదు వట్టి కొండలు తీసుకొని కొన్ని వారు మరలా సిగ్గును అవమానం నిందిన తమ కళలు తలలు కప్పుకొని అంత భయంకరంగా కరువుంది ఈ లోకంలో ఆత్మీయమైన కరువు చేద్దం చేసేవాళ్ళు లేరు దేశంలో వర్షం లేదు భూమి చీలిపోయింది సేర్దం చేసేవాడు కూడా ఎవరు అందరూ సిగ్గుపడి తలాలు కప్పుకున్నారు ఎందుకు నీళ్ళు లేవు జీవజలం లేదు నీళ్ళు లేకుండా ఏం సిద్ధం చేస్తావు అంటే ఎంత భయంకరంగా ఉన్న జీ పరిస్థితులు అనే విషయము అక్కడ ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఆ అపోస్తులు ఏ రీతిగా ప్రభువుని వాక్యాన్ని ప్రకటించగలిగినారు ఆ రీతిగా కాబట్టి అపోస్తులు కూడా ఎంత ధైర్యంగా దేవుని సత్యాన్ని ప్రకటించినారు వాళ్ళు కాబట్టి ఎంతో మంది ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి మనము ఏ రీతిగా మనము ప్రకటించాలా అనే విషయం జాతం చేస్తాం చెరలో ఉన్న వాళ్ళు కదా చెరలో ఉన్న వాళ్ళు అంటే బాణిసత్వంలో ఉన్న వాళ్ళు బాణిసత్వంలో విడిపించే అభిషేకం ఒకటి మొదటి బీదలకు సువార్త ప్రకటించే అభిషేకము రెండోది బాణిసత్వం నుంచి విడదల బొంది విడుదల అభిషేకం కాబట్టి ఇన్ని ఆయన నన్ను అభిషేకించిన అక్కడ డీటెయిల్ గా ఉంది అక్కడ కాబట్టి ప్రతిదానికి ఒక అభిషేకం ఇవన్నీ ఏసు ఉన్నాయి ఏ ఉన్నాయి అన్ని రోజు మనలో ఉన్నాయా అనేది మనం పరీక్షించుకోవాలి కాబట్టి ఆయన ఇచ్చేవాడు ఆయన సమస్తం అనుగ్రహించేవాడు పత్తి అభిషేకము ఆయన ఆయన వల్లే కలుగుతుంది మనిషి వల్ల కాదు నువ్వు చేయబట్టి ప్రార్థన చేస్తే నీకు అభిషేకం రావచ్చు కానీ ఇచ్చేది ఎవరు ఆయన నువ్వు ఆయన ప్రవ్వ ఇవడకి అభిషేకం చూపు రావాలని ప్రార్థన అభిషేకం ఆయన నుంచి రావాలా కేవలం నువ్వు ఒక పాత్రమే నువ్వు ఆయన పనిముట్టులాగా ఉండి ఆయన ప్రాణాళిక నెరవేర్చేవాడే కాబట్టి చర్లో ఉన్న వారికి సువార్త ప్రకటించడం చర్యలో ఉన్న వాళ్ళకి విడుదల కల్పించడం బానిసత్వం నుంచి అంటే ఐగుప్తి దేశంలో ఇస్రాల్ పదిన బానిసం ఉన్నప్పుడు మోసాలంటే వాడు పోవర్తిచ్చింది ఆ బానిస సత్వం నుంచి వాళ్ళని బయట ఆ ఇనుప కొలిమి అని బానిసత్వం అనేది ఇనుప కొలిమితో సమానం ఇనుప కొలిమి అంటే అది భయంకరమైన కొలిమి ఆ భయంకరమైన బానిసత్వం నుంచి ఉపశమనం కలిగించి అంటే విమోచన కలిగించడం పాపం నుంచి నిత్య జీవానికి కాబట్టి చలల నుంచి బానిసత్వం నుంచి నడిపించడం అన్నప్పుడు బానిసత్వం అనేది ఎంత భయంకరమైందనేది ఒక విధంగా చెప్పాలంటే అవి ఎప్పుడు కూడా ఒక ఈట కనుక గుచ్చుకున్నట్టు అది గుచ్చుకుంటూనే ఉంటది ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకునే ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది అని ఇటుబడితే ముళ్ళు గుచ్చుకున్నారు అటు బదిలితే తన జీవితం ఆ అది గుచ్చుకునే అనుభవం చర అన్నప్పుడు ఈ రోజు దేవుని బిడ్డలంతా ఆ చరలో ఉన్నారు బాణిసత్తమైన చర్యలో ఉన్నారు వాళ్ళు తెలియదు వాళ్ళ చర్యలో ఉన్నట్టు తెలియదు వాళ్ళ ఆత్మల మటుకు ఘోషిస్తా ఎవరు మమ్మల్ని వినిపిస్తారని మన దినం చూసిన మన వాక్యం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి బిగులో తేలి చూస్తుందంట ఎవరు మమ్మల్ని విడిపిస్తారని కాబట్టి బానిసత్వంలో ఉంది తర్వాత గుడ్డి వాళ్ళు కాబట్టి గుడ్డి వాళ్ళు ఏ రీతి ఉంటానంటే గుడ్డితనంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎలాంటి గుడ్డితనం అన్నట్టు ఆత్మీయమైన గుడితనం ఉంది శారీరకమైన గుడితనం ఉంది కానీ రెండింటి నుంచి వాళ్ళకు గిడలు కల్పించాలా వాళ్ళకి దృష్టి ప్రభువైపు దృష్టి మళ్లించేలా ఎందుకంటే ఈ యుగ దేవత మనం చూస్తున్న కొరింది రాసిన పత్రికలు ఈ యుగ దేవత వారికి గుడ్డితనం కలగజేసింది యుగ దేవత వాళ్ళకి గుడ్డితనం కాబట్టి దేవుడు ఆ గుడితనం నుంచి మనుషులు విడుదల పొందాలంటే మరి మనం విడించేయాలనే విషయము అక్కడ చెప్తుంది అక్కడ రెండో కొరిందులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవచనంలో దేవుని స్వరూపోయిన క్రీస్తు మహిమను కనబడుచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపుకున్నట్లు అంటే వాళ్ళకు సువార్త ప్రకటించకుండా ఉండటానికి యుగ దేవత గుడితనం అంటే నువ్వు సువార్త ప్రకటిస్తే వాళ్ళు గుడ్డితన నుంచి వాళ్ళు పొందాలి లేకుంటే వాళ్ళు విడుదల పొందరు వాళ్ళు గుడ్డితనంగానే ఉంటారు గుడ్డితనం అనేది అబద్ధానికి సాధించం గుడితనం అబద్ధం నువ్వు గుడితనం ఉన్నవంటే నువ్వు సూచి కూడా సత్యం గ్రహించలేని స్థితిలో అంటే నువ్వు అబద్ధంలో ఉన్నట్టు గుడితనము అబద్ధానికి సాదృశ్యం కనిపిస్తూ ఉంటాయి కాబట్టి యుగ దేవత వాళ్ళకి గుడితనం కలిగించింది అంటే అబద్ధములు ఉన్నది లోకమంతా ఏది దైవము ఏది దైవము కానిదనేది గ్రహించలేని స్థితిలో గుడితనంలో ఉన్నారు కాబట్టి సువార్త ప్రకారం వెలుగు ప్రకాశించుకున్నట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలు గుడ్డుతనం కలగదేశారు అవిశ్వాసులు అంటే ఎవరైతే నమ్మనే వాళ్ళున్నట్టు అవిశ్వాసులు అంటే ఈ లోకంలో కూడా ఉన్నారు క్రైస్తవ జీవితం కూడా అవిశ్వాసులు ఉన్నారు ఇంకా దేవుడు ఎంత చెప్పినా కానీ ఎందు నమ్మి అనుమానించే అవిశ్వాసులు అన్నట్టు వారు మనోనేతలకు గుడ్డితనము కలుగుదేశం అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించిన అని పదిన దేవుడే తన మహిమను గుచ్చిన జ్ఞానము క్రీస్తు ఏస్తున్నందు వెల్లడిపరచకు మన హృదయంలో ప్రకాశించను చూడండి ఎందుకు వెలుగు మన హృదయంలో ప్రకాశించిందంటే ఆ గుడ్డి వాళ్ళకు నువ్వు చూపు కలిగించే వెలుగులాగా ఈ లోకంలో నువ్వు వెళ్ళాలని కాబట్టి ఆ వెలుగు ఏ ఆ వెలుగును ధరించుకోవడం నువ్వు ఆ చీకటి గల చోటని ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెళ్ళాలా ఎందుకంటే నువ్వు వెలుగు నువ్వు వెలుగుతేనే ఆ చీకట్లో ఏమి కందో ఈ లోకం అంత ఉంది చీకటి జీవితంలో జీవిస్తారు మనుషులు వాళ్ళందరినీ వెలుగులో తీసుకురావాలంటే ఎంతగా ప్రభు కొరకు వెలగాల అనే విషయం ప్రభు మనకు అవి చూడండి తర్వాత క్రీస్తుని గుచ్చి ఆయన ప్రభు అని మమ్మల్ని గుచ్చి మేము వేసు నిమిత్తం మేము మీ పరిచారకులు మనం ప్రకటిస్తున్నాము కాబట్టి పరిచారకుల లాగా మనం ఉండాలా అక్కడ పరిచారకులు గ్రంథాలు ఇచ్చిన దేవుడు నేడు మీ వినికిల్లో ఈ లేఖనము నెరవేరిందన్నాడు ఇప్పుడు మనం కూడా పరిచారికలే ఈ వాక్యము నీ నా నెరవేరిందా ఒకవేళ నెరవేరలేదా ఒకవేళ నెరవేరలేకపోతే ప్రభా ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చు ఇలాంటి అభిషేకం నాకు కావాలా ప్రభ ప్రార్థన మనకి ఎంతో అవసరం కాబట్టి గుడ్డి వారికి చూపించే వాళ్ళలాగా ఉండాలా అందుకే ఏ హోన్ ఏవ గ్రంథాలు మనం చూస్తాం ఏవో మాట్లాడతాం నేను గుడ్డి వారికి కనులను అయితేని కుంటి అక్కడ కాబట్టి గుడ్డి వారికి నువ్వు చూపినిచ్చేవారిలాగా ఉండాలా కుంటి వాళ్ళకి నువ్వు కాలులాగా ఉండాలా అంటే నువ్వు వాళ్ళు భుజాన్ని వేసుకో ముయ్యాలంటే దేవుని భారం వాళ్ళ ప్రభులు నడిపించడం అని అంటే అంటే భారం అనట్టు వాళ్ళు నువ్వు నీ ఒక కాళ్ళులాగా వాళ్ళకు ఉండాలంటే నువ్వు భారం భరించేవాడు అన్నట్టు కాబట్టి అలాంటి భారం దేవుడు మనకు అనుగ్రహిస్తాం కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళ దృష్టి వాళ్ళని ప్రభు వైపు మళ్లించడం గుడితనం ఒక అబద్ధం కాబట్టి పౌరులు కూడా తన జీవితంలో అబద్ధంలో ఉన్నాడు అతను నేను భక్తి అనుకున్నాను యహోవా దేవుడే ఆయన దేవుడు ఏ దేవుడు కాదు యహోవా ఏ స్కోం ఒకడేనని తెలియదానికి ఆయన ఉన్నాడు ఏ కాదని అంత భయంకరమైన గుడితనంలో ఉన్నాడు అతను భక్తిలోనే ఉన్నాడు కానీ గుడితనం ఈ రోజు గుడితనం అనేది నేను భక్తిలో ఉన్నాను నేను అన్ని బాగున్నాను నేను అన్ని కరెక్ట్ గా ఉన్నాను అనుకో కానీ గుడితనంలో ఉండవు కాబట్టి నీ గుడితనం నుంచి విడుదల పొందాలంటే ఈ రోజు మతపరమైన జీవితం గుడితనంలో ఉంది తన నువ్వు విడుదల పొందాలంటే నువ్వు ఎంతగా చూపు కలిగిన నీ దృష్టి ఎట్లా ఉండాలా ఆ దృష్టి ప్రభు వైపు చూపించే వాళ్ళ ఉండాలా నువ్వుకి ఆననీయలాగా నువ్వు తయారు వాళ్ళు దేవునికి అబద్ధంలో నుండి వాళ్ళు దేవుని దూషించే వాళ్ళు దేవుడు భక్తి లేని వాళ్ళు అంత భయంకర స్థితిలో హింసిస్తున్నప్పుడు దేవుడు అననీయ నిర్పరచుకొని అననీయ ద్వారా పవను రక్షణకు వచ్చాను చూస్తా బాహ్యశం పొందటం ఆయన చేతుల నుంచి పరిశుధాత్మ అభిషేకం పొందటం తర్వాత ఆ కంటి పొరలు ఊడి చూస్తాం అంటే పస్తుల తొమ్మిది ఐదేళ్లు కాబట్టి ఈ రోజు మనుషులు కట్ కంటి పొరలను తొలగించాలంటే నువ్వు ఒక అననీయలాగా తయారు అననీయ అంటే ప్రార్థన పొరుడు అని అర్థం ఈ అననీయ ఎంతగానో ప్రార్థించేవాడు ఈ అననీయ తన దమస్కు పట్టణంలో ఉన్నప్పుడు తన దేశాన్ని ఆయన ప్రార్థన ద్వారా ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు అగ్ని ప్రాకారంగా ఆయన ప్రార్థన ఆ ప్రాకారణ ఉండగలిగింది శిష్యులంతా అక్కడికి వచ్చి దాచుకున్నారు దమస్క పట్టణంలో పౌలు తెలిసింది వాళ్ళు శేషం అందరిని చంపేసి చివరి శేషం ఉంది కూడా చంపాలని వాళ్ళు బయలుదేరినప్పుడు పౌలు ఆ దమస్క పట్టణంలో అడుగు పెట్టలేకపోయింది ఆయన అంటే ఆయన ప్రార్థన పౌడైంటే ఆ ఒక బిడని దేవుడు అక్కడ ఏర్పరచకూడదు కానీ ప్రతి ప్రాంతంలో ఒక ఒక ఎవరైనా ఒక దైవ గొప్ప ప్రార్థన పనులు ఉండబడితే ఆ ప్రాంతాన్ని దేవుడు కాపాడగలుగుతున్నారు క్రైస్తం కాపాడగలుగుతున్నారు మన దేశంలో ముఖ్యంగా ఎంతమంది ప్రార్థన పనులు ఈ దేశంలో దేవుని తెగుడు రాకుండా ఎంతమంది ప్రార్థన ద్వారా ఆపగలుగుతున్నారు వాళ్ళు కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకు ప్రభు మనకు బయలుపరుస్తున్నప్పుడు దేవుని సేవా జీవితం ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనం అర్థం చేసుకుంటున్నాం తర్వాత ఆయన దృష్టి పొందడం తర్వాత పరశురాత్మ అభిషేకం ఉండటం తర్వాత ఆయన చూస్తుంది కాబట్టి గుడ్డి ఎంత భయంకరమైన కాబట్టి నాలుగవది నలిగిన వారు కాబట్టి ఈ నలిగిన జీవితం గలవారు ఎట్లాంటి వాళ్ళంటే జీవితముల అన్నింటినీ విసిగిపోయింది ఇక ఏం దేవుళ్ళే మాకు ఇంతకాలం ఎంత చేసిన వాళ్ళు ఎంతగా భయంకరం ఏమి రాలేదు కానీ ఎందుకేం బ్రతకాలా అనే నిరుత్సాహంలో జీవించేవాళ్ళు వాళ్ళ జీవితం మొక్కలు మొక్కలుగా పగిలిన హృదయం కలిగిన వాళ్ళు ఇలాంతా సైతం చేత నల్లగొట్టబడ్డ వాళ్ళు వాడి పాదముల కింద తొక్కబడుతున్న వాళ్ళు వాళ్ళందరినీ నువ్వు ఏం చేయాలా యాక్చువల్లీ ఉల్టా దొరుకుతున్న వాక్యం రోనిలక్ష్మ పత్రికలో పౌలంటడు సాతాను దేవుడు మీ కాళ్ళ కింద వేసి చితక తొక్కించనున్న వాక్యం కానీ ఉల్టా వాడు దొక్కుతుండదు కాబట్టి అలాంటి వాళ్ళని నువ్వు బయటికి తీసుకొని రావాలా కాబట్టి వాళ్ళని బాగు చేయాలంటే నువ్వు విరిగి హృదయం కలిగి నలగొట్టబడిన జీవితం కలిగి ఉంటే వారికి ఉపశమనం కలిగించలేదు ఐదో అది హిత వస్త్రం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి నువ్వు వాళ్ళని సంపూర్ణమైన దేవుని వైపు నడిపించడమే అన్ని కలుపుకుంటే చివరగా ఐదవది హిత అయితే ఏడవది ఏడవ సంవత్సరం అంటే ఏంటంటే ఇక్కడ అంటే నువ్వు సంపూర్ణంగా ఆయనలోకి రావటం అంటే సంపూర్ణ నుంచి ఎనిమిదో దానికి అంటే నూతనమైన జీవితంలోకి తీసుకురావటం లేక సమాధానం తీసుకురావటం స్వేచ్ఛలోనికి అంటే ప్రభు ఇచ్చి స్వేచ్ఛలో స్వాతంత్రాలను తీసుకురావటమే ఈ ఇతర వస్త్రం ప్రకటించడం అంటే ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎట్లా జరుగుతుంటే శక్తితో కాదు బలంతో కాదు ఆయన ఆత్మ వల్ల ఇవన్నీ నరేం జరుగుతుంది కాబట్టి ఏసు ఆత్మ ఆత్మ బలంతో అనిల్ దగ్గరికి వెళ్ళిండు అనేకులకు సువార్త ప్రకటించేడు ప్రభుత్వం నడిపించిన ఆయన కాబట్టి ఒక్క వార్త చూసి నేను ముగించేస్తాను ఆ ఈ యొక్క ఈ ఈ ఐదు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ప్రార్థించాలా రవ్వ ఇలాంటి అభిషేకం కింద నువ్వు వేదవాళ్ళకు సువార్థ ప్రకటించమా నలిగిన వాళ్ళు గుడ్డి వాళ్ళు తెరలో ప్రభుక హిసవస్త్రాన్ని అంటే వీటన్నిటి నుంచి సంపూర్ణమైన స్థితిలో నడిపించగలిగే ఆత్మీయమైన అభిషేకం మనకు అనుగ్రహించబడాలంటే అలాంటి అభిషేకం మీకు ఈ లోకంలో చివరి కాలంలో మనకు అవసరం ఎందుకంటే ఈ జలము ఒక జీవనదిలాగా నువ్వు ప్రవహించకపోతే సత్యప్రద జంతువులన్నీ చచ్చిపోతాయి కాబట్టి ఆహారము ఆత్మీయ ఆహారం భయంకరంగా అలమటిస్తుంది ఈ కాబట్టి మనకు బయలుపరిచిన ఈ సత్యం ఐదు రకాల అభిషేకం చేశారు కాబట్టి ఇలాంటి అభిషేకం మనకు కావాలని ప్రభుకు మన అడగాల తప్పక ఆయన మనకు అవన్నీ సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆయన రాకడి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం తన అడుగు వారికి ఎంతో దారాళంగా కొలత లేకుండా ఇస్తాడని వాక్యం చెప్తుంది కాబట్టి ఇదంతా ఆయన అభిషేకం వల్ల జరిగింది కాబట్టి ఈ రోజు ఎలాంటి అభిషేకం ఉంది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అలాంటి అభిషేకం ప్రభు మనకు అందరికి అనుగ్రహించాలని ప్రభు కొరకు వాడబడి సంపూర్ణంగా మన జీవితాలు త్యాగం చేసుకొని నల్లగొట్టబడి ఆయన కొరకు వెల చెల్లించేవారులాగా మన జీవితాన్ని ప్రాణార్థంగా అర్పించబడి అలాంటి వాళ్ళకు ఉపశమనం కల్పించేవారిలాగా ఎంతో రోగాలతో నా జీవితాలు అలాంటి జీవితాలకి విముక్తి కలిగించే అభిషేకం మనకు దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి చేస్తేగా నీకు ఎంతో అందాలి ఈ గడిచిన కాలం కాచి కాపాడిన ప్రభావ నైనా మీరు ఎందుకు మమ్మల్ని అభిషేకించినారో మీద ఎలాంటి అభిషేకం ఉందో ప్రవ్వ అలాంటి అభిషేకం ప్రవ మాకు మీరు అని గురించి మనం ప్రాధిష్టం ఐదు రకాల అభిషేకాల గురించి ఈ రోజు మాతో మాట్లాడారు ప్రవ్వ నైనా చెరలో ఉన్న వాళ్ళు గుడ్డి వాళ్ళు ప్రవ్వ నలిగిన జీవితం ప్రవ్వ నైనా ఈ బీదలు ప్రవ్వ నైనా ఇంకా విమోచన లేని వాళ్ళు విమోచన ఇటన్నిటి నుంచి విమోచన కలిగించే ఒక ప్రకటన ప్రవ్వ ఒక స్వేచ్ఛ జీవితంలోకి వాళ్ళందరినీ బాణిసత్వం నుంచి వాళ్ళందరినీ అలాంటి జీవితాల నుంచి వాళ్ళని సంపూర్ణంగా మీ వైపు నడిపించే అభిషేకం ఒక అవసరం అయినా ఎందుకంటే ఈ లోకమంతా ప్రభావ పీద వాళ్ళగా ఉన్నారు ప్రభావ చెర ఉన్నారు ప్రభావ నలిగిన జీవితం గుడ్డి జీవితం ప్రవ్వ బానిసత్వ జీవితంలో ఉన్నారు ప్రభావ వాళ్ళందరికీ విముక్తి కలిగించాలని ప్రవ్వా మీ మీద అలాంటి అభిషేకం ఉంది ప్రభావా అందుకే ప్రవ మాకు ఈ చివరి కాలం అభిషేకం మాకు అవసరం అడిగి ప్రతి వారికి మీరు దారాలంకిస్తారు ప్రభావ ఇక అభిషేకం మాకు అందరికి అనుగ్రహించమంత అదిష్టమైన ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా ప్రభావ విశేషంగా ప్రార్థన జీవితంలో మేము ఉండాలా ఉపాస ప్రార్థనలో మేము ఉండాలా ప్రభావ సమస్తం ఈ ఐదు రకాల అభిషేకాలు ప్రభావ మీలో సమాసం మీలో ఉన్నాయి ప్రభావం కాబట్టి మాకు వాటి అనుగురించి మీ మహిమార్థమే మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని ఇంటి నా బ్రదర్స్ అందరూ మీరు అభిషేకించి ఎవరికైతే పరిశుదాత్మ అభిషేకం లేని వాళ్ళకి అది పొందుకునేలాగా ప్రభావ మీరు ప్రేరేపించండి ప్రతి ఒక్కరిని అభిషేకించి ఓ ప్రవ్వ ఈ జీవజల నదులు ప్రవ్వా ప్రవహించాలా అది సముద్రంలో పాడాల ప్రభ ఈ లోకం యొక్క సముద్రం లాంటిది ప్రవ్వ ఈ లోహంలో ఓ ప్రవ్వ ప్రవహించాల ప్రాభం సత్యని మేము ఓ ప్రవ మేము ప్రవహించాలా ఓ ప్రభా సత్యని మేము ధైర్యంగా మేము ప్రకటించాలి అలాంటి అపోజితులు ప్రకటించినారు ప్రభా చేసినారు మనుషుల్ని అలాంటి అభిషేకం మాఫీ చివరి కాలం అనుగ్రహించి ఓ ప్రభావ మనందరినీ వాడుకొని మీరు ఆకర్ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూల ప్రార్థిష్టాంతి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపి మనకందరికీ ఈ గ్రూపును పాల్గొన్న పది ప్రదర్శిస్తలకు ఇంకా ప్రార్థనాంశాల్లో ఎవరైతే ప్రార్థనాంశాలు చేస్తే వాళ్ళు సదాకాలం తోడైందని గాక Ameen Amen maizu l hoc ameen maizu la adu sa'nd flats m første m første m afterward